మా పలాయయంతీ మదాసా మధుల వాగ్విలాస మహేంద్రనీరచ్యుతికోమలాంగీ మాత్యా మనస స్మరామి సభకు నమస్కారం రాబోయే విజయనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను హై స్కూల్లో మా తెలుగుసారు జనరల్గా ఎప్పుడు చెప్పేవాడు అని అంటే భార్య ఆ రోజుల్లో విసురాయ్ ఉండేది ఈ రోజుల్లో లేవనుకోండి అది వ్యక్తం అంతా కూడా వ్యక్తి అంతగా బలం ఉండాలి రానిత అంటే మా వాళ్ళు ఇవాళ అందరు కుర్చీని మోస్తే అది గుర్తుకొచ్చింది అంటే శాస్త్ర చర్చ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉండాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు చేయమంటే రెడీగా ఉండాలి అట్లాగే బరువు ఎత్తడానికి అట్లా నాలుగు రకాల కళాత్మకంగా జీవించడానికి అలవాటు పడితే అది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ చిన్న ఉప చెప్తూ విశ్వామి కానీ ఆహ్వానిస్తుంది నమస్కారం బయట ఎండ ఎండాకాలపు ఎండలా ఉంది అలా ఉండటం దాని ధర్మం ఎండాకాలంలో ఎండలు బాగా ఉండకపోతే తర్వాత వచ్చే వర్షాకాలంలో వర్షాలు ఎలా పడతాయి పొడవు వర్షాలు పడకపోతే పంటలు ఎక్కడి నుంచి మామిడికాయలో పులుపు ఆ తర్వాత తీపి ఎక్కడి నుంచి వస్తుంది అందమైన మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి మనకి ప్రకృతి తాను నిర్ణయించిన క్రమం ప్రకారం ఒక క్రమశిక్షణతో నడుస్తూ పోయినప్పుడే మానవ జన్మ కాని అంటే మానవుల జీవితం కానీ ఇతరత్రా ఉన్నటువంటి ప్రాణుల జీవితం గానీ అందంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి మనం కావాలని చెడగొడితే తప్ప లేక ప్రకృతి వ్యవహారంలో అనవసరంగా వేలో కాలో బుక్ో ఏదో ఒకటి దూర్చి దాన్ని పాడు తప్ప ఇది ఉన్నటువంటి పరిస్థితి రైట్ ఇప్పుడు కాలం గురించి మాట్లాడుకోవటం ఎందుకు గాని మన జవహర్లాల్ నెహ్రూ గారు గత రెండు నెలలుగా దాదాపు మూడు నెలలుగా ఒక చక్కని సైకలాజికల్ టెస్ట్ అంటే మీ మన గురించి మనం తెలుసుకునేందుకు దోహదపడేటువంటిది ఒకటి ఉంది అది మరి రెండు గంటలకల్లా కనీసం ఇరవై ఇరవై ఐదు వస్తే నేను దాన్ని మీకు ఇవ్వటం మీరు దాన్ని నింపేటట్టు చేయటం దాన్ని మళ్ళీ మీరే విశ్లేషణ చేసుకోవటం దానివల్ల మన గురించి మనకు మరి కాస్త అవగాహన ఏర్పడినప్పుడు మనని మనం అభివృద్ధి పరచుకోవటానికి ఉన్న అవకాశాలను మనం ఇంకా కాస్త గుర్తు తెచ్చుకోవటం జీవితంలో మేలు మేలు మలుపుల కోసం ప్రయత్నం చేయటం సాధ్యమవుతుంది అని చెప్పని అన్నారు సాధారణంగా నేను రెండు గంటలకు నేనెందుకు ప్రారంభిస్తానంటే మా మిత్రులు ఎవరైనా కూడా తక్కువ మంది ఉన్నప్పుడు ఏమో మమ్మల్ని మాట్లాడమంటాడు ఎక్కువ మంది వచ్చాక ఈయన మాట్లాడతాడు ఇదెక్కడి స్వార్థం అని వాళ్ళు ఎక్కడనుకుంటారో అసలు రెండు గంటలకు వద్దాం అనుకున్న వాళ్ళకి రావటం ఎందుకు అలవాటు అవ్వటం లేదు అనిన్ను ఇలా అనేకమైన కారణాలను దృష్టిలో పెట్టుకుని నేను ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే నేను మొట్టమొదట వచ్చేస్తాను క్రీజులోకి నేను మొట్టమొదట వస్తానన్నమాట ఆ తర్వాత ఒక అరగంటకో నలభై నిమిషాలకో నాటకంలో రెండవ కృష్ణుడు మూడో కృష్ణుడు నాలుగో కృష్ణుడు రెండో వ్యక్తితో ఉపన్యాస మూడో వ్యక్తితో ఉపన్యాస శిక్షకుడు ఇలా వస్తూ ఉంటాడు ఏంటో అయిపోయాక అంటే మళ్ళీ క్యాప్టెన్ స్థానకి ఇష్టం వచ్చినట్టు అది పాయింట్ అక్కడ అందుకని నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఇంకొక ఐదు నిమిషాలు చూస్తున్నాను ఒకరిద్దరు ఎవరైనా మిత్రులు వచ్చి చేరుతారేమోనని చెప్పని ఈనాడు పేరుకు నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నానే తప్ప ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జవహర్లాల్ నెహ్రూ గారే ఆయన ఒక ఇరవై ముప్పై కాపీలు జిరాక్స్ చేయించి పట్టుకొచ్చారు అదేమిటో దానికి ఎంత వివరణ అవసరమో మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది ఈ లోపున చేయదలుచుకున్న ఒక పాయింట్ ఏమిటంటే ముఖ్యంగా మా రవీంద్రకు తర్వాత మా హుమ్లా నాయక్కి వీళ్ళిద్దరికీ ఒక డ్యూటీ వేస్తున్నాను ఏమిటి ఆ డ్యూటీ అంటే మేమిద్దరం నిన్న మాట్లాడుకున్నాం ఈ టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన వాళ్ళు కొంచెం నిదానంగా వచ్చే అలవాటు ఉంది కాబట్టి వస్తే వాళ్ళని ఈ గ్రూప్తో కలవకుండా సెగ్రిగేట్ చేసి ఓ పక్కన కూర్చోబెట్టడం జరుగుతుంది ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాని వివరణ ఇవ్వటం అయిపోయిన తర్వాత కావాలంటే వాళ్ళందరినీ మళ్ళీ కలిపేసి ఆయన కనుక అలా చేద్దామని అనుకున్నట్టు అయితే రెండవ టెస్ట్ కి మళ్ళీ మనం ఒక గ్రూపే అయిపోతాం ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాస్తంతమంది వస్తారని అనుకుందాం అప్పుడు వాళ్ళని దూరం కూర్చోబెట్టి నాయన టెస్ట్ మధ్యలో అవుతోంది మీరు మధ్యలో మీకు అర్థం కాదది ఏమిటో అందుకని మీరు కాసేపు దూరం కూర్చోండి ఆ టెస్టు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత దెన్ యూ క్యాన్ కమ్ అండ్ జాయిన్ కావాలంటే టైం ఉంటే మనకు మూడవ టెస్టు మొత్తం గ్రూప్ కి మనం నిర్వహించుకోవచ్చు इला अचल स्टेज स्टेज अर्थंस अर्थंका निजा की मोदी रूप टेस्टमू अवगा व्यक्ति ने थर्ड टेस्ट पूर्च ना टीकल अर्थम अवकाश तक अक्तिगत अभिप्रा मैं आय सैकालजी सैकिट्री चलो आय अभिप्रयटो टेस्ट निर्वहित आये व निर्णय संगति रूप ఇప్పుడు మనకు దొరకబోయేటువంటి ఇన్పుట్స్ అంటే ఏంటి సూచనలు ఏవైతే ఉంటాయో ఈ టెస్టులు నిర్వహించుకోవటం వల్ల ఈ నిర్వహ ఈ ఇందులో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ ఫస్ట్ టెస్టు సెకండ్ టెస్టు థర్డ్ టెస్టు ఫోర్త్ ఫిఫ్త్ రిపీట్ చేద్దామా ఎప్పుడు చేద్దాము వీటన్నింటికి కూడా నెహ్రూ సమాధానం చెప్తారు అంటే ఉదాహరణకు మే ఫస్ట్ సండే నాడు అవి మళ్ళీ అందరం కరెక్ట్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా వచ్చేద్దాం అని గనక అనుకున్నట్టయితే ఆ కాస్త క్రమశిక్షణ అలవాటు చేసుకున్నట్టయితే దానివల్ల లాభం ఏమిటి ఆయన మళ్ళీ ఇంకో సైకలాజికల్ టెస్ట్ అడ్మినిస్టర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఇది ఇందులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొదట రెండవది అసలు ఏదైనా ఒక పని గురించి మన వైఖరి మన దృక్పథం ఎలా ఉంటుంది ఎలా ఉంటే బాగుంటుంది మెచ్చుకునేలా ఉంటుందా నొచ్చుకునేలా ఉంటుందా మనల్ని మనం హర్షించేటట్టుంటోందా లేకపోతే ఫలితాన్ని బట్టి మేము ఆలోచిస్తాం గాని ముందు నుంచే మంచి వైఖరి ఎందుకు ఉండాలనేటువంటి అనేక అనేక ప్రశ్నలకు మారుతికిరణ్ గారు తనదైన పద్ధతిలో ఇవాళ మనకు ఒక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు అంటే యాటిట్యూడ్ గురించి మారుతికిరణ్ గారి ఉపన్యాసం ఉంటుంది రవీంద్రనాథ్ టాపిక్ ఫైవ్ వివేకానంద పేరెత్తితేనే రోమా రోలా ఒకచోట అంటాడు ఆయన రాసిన మాటలు చదివితేనే నాలో ఒక ఏమిటది లైట్నింగ్ లైట్నింగ్ అంటే ఒక ఒక ఎలక్ట్రిక్ షాక్ లాంటిది నాలో కలుగుతుంది అలాంటిది నిజంగా ఆయన నోటి నుంచి ఆయన మాటలనే గనక విన్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవానికి నేను గురై ఉండేవాడినో కదా అని అంటారు అలా వివేకానంద ఆలోచనల నుంచి ఒక అద్భుతమైనటువంటి ఐదు ఆలోచనల్ని అంటే ఇక్కడ ఫేరీ అంటే ఇక్కడ నిప్పు అంటే ఇక్కడ తగలబెట్టే గుణం కాదు వేడి పుట్టించే గుణం కింద మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఆ వేడి ఎందుకు పుట్టింది వేడి పుట్టాక ఏం చేస్తాం మనం దాన్ని వాడుకోవాలి ఇక్కడ ఓసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని మన ట్యాంక్ బండ్ కట్టింది ఆయన్నే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కట్టింది సెక్రటరియట్ కి ట్యాంక్ బండ్ కి మధ్య ఉన్నటువంటి అప్పటి ఎలక్ట్రిసిటీ సెట్ చేసింది నా తెలిసినంత మటుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మనిషి అక్కడ మహారాజా గారు పిలిచినప్పుడు వెళ్లారు వెళ్తే ఆ జోగ్ ఫాల్స్ అక్కడ ఇక్కడ అవన్నీ చూసిన తర్వాత ఆ వెంట మిత్రులు చాలా అద్భుతంగా ఉంది ఇది మనం ఎప్పుడన్నా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు నెలలకు పిక్నిక్ స్పాట్ కింద వస్తే బాగుంటుంది అని అన్నారట కొందరున్నట్టు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టించేద్దాం మనం చాలా చక్కగా ఉంటుందని చెప్పని అన్నారట మోక్ష కూడా విశ్వేశ్వర ఆ జలపాతాన్ని చూసి ఎన్ని వందల సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి ఈ జలపాతం ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ మనం అవకాశం పోయిందే అని ఆయన ప్రతిస్పందించారట అంటే బేసిక్గా ఇంజనీర్ కాబట్టి వస్తువు యొక్క విలువ తెలుసు ప్రవాహం యొక్క పవర్ తెలుసు దాని కింద ఆ డైనమోల్ పెడితే ఎలక్ట్రిసిటీ వస్తుందని తెలుసు దాంతో మొత్తం డిస్టిక్స్ డిస్టిక్స్ కావలసిన అప్పట్లో ఎంత ఇంత ఎలక్ట్రిసిటీ ఇంత ఇండస్ట్రీలు ఉండేవి కాదు కదా ఇళ్లలో వెలుతురు వస్తుందని తెలుసు వెలుతురు వస్తే పిల్లలు చదువుకుంటారని తెలుసు చదువుకుంటే హృదయాలు వికసిస్తాయని తెలుసు జాతి బాగుపడుతుందని తెలుసు అంతటి దూరాలోచన పరుడు బోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇప్పుడు ఒక సైకలాజికల్ టెస్ట్ నిర్వహించిన వివేకానంద లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆలో వ్యక్తి యొక్క ఆలోచనల్ని నేను చెప్పినా మా రవీంద్రనాథ్ చెప్పినా ఎవరు చెప్పినా ఆ వైఖరి గురించి మనం అర్థం చేసుకున్నా వీటన్నింటిది ఒకే ఒక్క ప్రయోజనం మీరు బాగుపడటం మీ ద్వారా సమాజం బాగుపడటం దీనికి మీరు సంసిద్దులా ప్రశ్న మొదటి పాటు అదేమిటి సార్ మేము బాగుపడటం కోసమే కదా వచ్చాం రెండోది సమాజం మాకెందుకు సార్ అనుమావాళ్ళు అవుతుందానో ఇలాంటి అనుమానాలు వచ్చేయని వైఖరి ఆర్తికి రేణు గారు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కుదరకపోతే నేను ఏదో కల్పించుకుంటాను చాలా ఇది ఒక అధ్యాయం రైట్ నేను ఇవాళ చిన్న ప్రయోగం చేసి ఎందుకంటే నాకు స్వామి మీరు ముప్పై కదా జిరాక్స్ తెచ్చింది ఈ ఎందరున్నారో లెక్కేట్టు చెప్పండి నాకు ఇరవై మంది రెండు ఆరు రెండు ఎనిమిది నాకు యాక్చువల్ కాదు కాళ్ళు లెక్కబెట్టి రెండు పెట్టి బాగా అరంగేస్తే తలెక్కొస్తుందని ఒక శాస్త్రం ఉందండి కౌంట్ దిక్షన్ డివైడ్ బై టూ యూ విల్ గెట్ ది హెడ్ కౌంట్ అని కదా మీరు జిరాక్స్ చేసి వేస్ట్ కాకుండా ఉండేందుకు ఐదు పది నిమిషాల్లో నా వైఖరి ఏది పాజిటివ్ వైఖరి అన్నమాట ముప్పై ఐదు మంది ఆలోచన మహర్షి కిరణ్ గారికి నమ్మకం లేదు మీ టాపిక్ మీద నా మీద అదే అది మీరు తెలుసుకోండి అది మీరు తెలుసుకోండి రైట్ నేను చిన్న ప్రయోగం చేయదలుచుకున్నాను ఇవాళ్ళు ప్రయోగం ఏమిటంటే వివరాలు తర్వాత చెప్తాను దానికి చిన్న ఉపోద్ఘాతం ముళ్లపూడి వెంకటరమణ గారి పేరు మీరు వినే ఉంటారు తెలుగులో అద్భుతమైనటువంటి హాస్య రచయిత తాను ఒక ఒక నభూతోన భవిష్యత్ ఒక బ్రిలియంట్ కాంబినేషన్ అది సినిమాలు తీయటం కావచ్చు సినిమాకు స్క్రిప్ట్ తయారు చేయటం కావచ్చు కథలు రాయటం కావచ్చు ఈయన వేసిన బొమ్మలకు వ్యాఖ్యానాలు కావచ్చు ఆయన రాసినటువంటి కథలకు ఈయన బొమ్మ లేయటం కావచ్చు అట్టించిటు ఇట్టించు ఇటు ఏం పుచ్చుకున్నా అది వేరే సంగతి ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ బేతాళ పంచవింశతి అని ఒకటి ముళ్ళపూడి వెంకటరమణ రాశారు అదే అనుకుంటా నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కిందటో గుర్తులేదు ఎప్పుడో నేను బహుశా మీ వయసు ఉన్నప్పుడు చదివినట్టు గుర్తు అందులో ఒక ఆయన్ని ఇంకొక ఆయన పరిచయం చేస్తాడు అండి ఎవరో ఒక ఆయన వస్తాడు ఈయన ఆయన్ని ఈయనకు పరిచయం చేస్తున్నాడు నేను పలానా ఆయన ఎవరు పెట్టబోయే పార్టీలో పుట్టబోయే గ్రూపుకి లీడర్ అండి అంటాడు మీకేమైనా అర్థమైందా ఈ తెలుగు ప్రస్తుతం మేమిద్దరం ఒక పార్టీనే కానీ ఈయన డిసిడెంట్ అంటే నాతో ఏకీభవించాడు అందుకని పెట్టబోయే పార్టీ మేమిద్దరం కలిసి ఏదన్నా పెట్టబోతుంటే పార్టీ ఏమవుతుంది అది ఈయన గ్రూపుకి లీడర్ గ్రూప్ లీడర్ పార్టీ లీడర్ కాదు గ్రూపుకి లీడర్ అంటే మొదటి నుంచి ఆయన గ్రూపిజంతో ఆలోచిస్తాడని నలుగురితో చేరడని అక్కడో గుంపు ఇక్కడో గుంపు కడతాడని అదేదో లాజిక్ అనమాట హాస్యాన్ని చెప్తున్నా అంతే పెట్టబోయే పార్టీలో పుట్టబోయే గ్రూపుకి లీడర్ అది ఇది గుర్తుకొచ్చిందంటే అచ్చు పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అదేంట సార్ మీకెట్ట తెలుస్తారు అచ్చు కాబోయే పుస్తకంలో నుంచి నే రాస్తే కదా అదే పప్పులో కాలేసారు నేను మీరు రాయని మీకెట్టా తెలుస్తుంది అని లాజికల్ పాయింట్ డిటిపి చేసినాక ఇవ్వబడింది కాబట్టి నేను దాన్ని చూడటం జరిగింది చూసింది వాళ్ళకి తెచ్చాను కాబట్టి ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వబోతున్నాను ఆ తర్వాత చెప్తాను సస్పెన్స్ కోసం అంతకన్నా ఇంకేం లేదు అందులో ఒక వెయ్యి రెండు ఉన్నాయి అంటే ఒక దృష్టితో చూస్తే గోల్డెన్ పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో నాలుగు పుస్తకాలు కొనుక్కుంటే అవి తెలియవా సంతోషం తెలుసుకోండి వద్దనెవరన్నారు ఒక వ్యక్తి ఆలోచించి తనకు నచ్చిన వాటిని సేకరించి కూర్చడం అనేటువంటిది తాను పడ్డ శ్రమ తాను ఆశిస్తున్నటువంటిది అది రేపు పొద్దున బహుశా పదిహేను రోజులకు నెల రోజులకు ఆవిష్కరింపబడినప్పుడు అది పది మందికి ఆ కూర్పు నచ్చితే తాను ఆనందిస్తాడు ఇప్పుడు పువ్వుల్ని మనం సృష్టించల ప్రకృతి పువ్వులతో ఒక మాల కడతాం మనం ఆ మాల కట్టినప్పుడు ఆ ఎంత బాగా కట్టారు మాల ఇటు మల్లెలున్నాయి ఇటు చామంతులున్నాయి ఇటు గులాబీలు ఉన్నాయి ఇటు ఇవి ఉన్నాయి ఎవరున్నాయి ఎవరున్నాయని చెప్పని ఆ మాల గురించి ఒక అందమైనటువంటి ఆకృతి ఏర్పడినందువల్ల ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క వాసన ఉంటుంది అన్ని రకాల పువ్వులు కలిపి ఒక మాల కట్టినందువల్ల అద్భుతమైన ఒక నూతన సువాసన ఏర్పడుతుంది అక్కడ ఒక ఆర్కెస్ట్రాలో ఏ వాయిద్యానికి వాయిద్యం పలికిస్తేనే పలుకుతుంది కానీ ఆర్కెస్ట్రాలో అన్ని వాయిద్యాలు కలిసి అద్భుతమైనటువంటి అపశృతి లేని చక్కని స్వరమేళనను మనకు చూపిస్తుంది అలా అద్భుతమైనటువంటి పువ్వుల్ని గనక మనం ఎప్పుడైతే కలిపి ఒక మాల కట్టామో అదొక అద్భుతమైన అందం అదొక అద్భుతమైనటువంటి సువాసన ఆస్వాదించడానికి కళ్లకు అందంగా మనకు కనబడుతుంది ఇది నేను ముందు చెప్పదలుచుకున్నది అందుకని రాబోయే పుస్తకంలో సేకరింపబడినటువంటి సేకరింపబడినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్లో నుంచి నేనే మిమ్మల్ని ఎందుకంటే ఈ పదిహేను ఇరవై నిమిషాలు నేను మిమ్మల్ని ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ యూ బిజీ ఎందుకు మరిప్పుడు మరి ముప్పై మంది వస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం కాబట్టి అంతే అంతకంది ఇంకేం లేదు అవునా కూచ రావచ్చు నాయన మీ పాపులారిటీని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకున్నారు సార్ చూడండి ఎలా వస్తున్నారు కొంచెం అటు కూర్చుని ముప్పై ఐదు సంఖ్య వచ్చాక చెప్తే స్టాపర్ మిగిలిన వాళ్ళు వెనకాల కూర్చోమని చెప్పి ఆ పని మా రవీంద్ర కప్ప చెప్పాను నేను అప్పుడు స్టాప్ చేస్తా ఇది కార్యక్రమం ఒక డెఫినెట్ ప్లాన్ ఉన్నటువంటిది కాదు కూర్చోండి नूर लप न जवहरला नेहरू गार अस्तवे आदर्श अंतका अभी मर రేపటి వాస్తవమే ఆదర్శం అంతేకాని ఇంకెక్కడో లేదు రేపు అనేది ఇంకా రాలేదు కదా నేటికన్నా రేపు ఉన్నతమైనది అయి అద్భుతమైనటువంటిదై కార్యోన్ముఖులను చేసేటువంటిది అయి ఉండాలి కదా ఇంతకన్నా మంచిది అయి ఉండాలి కదా అంటే ఆదర్శం అనేది ఎప్పుడూ కూడా మనం ఇంకా చేరుకోనటువంటి స్థితి గురించి చెబుతుంది అంటే ప్రస్తుతం ఎక్కడున్నాం ఒక మెట్లో రెండు మెట్లో పది మెట్లో మనం దిగువనం ఉన్నాం ఆదర్శం ఎక్కడ ఉంటుంది తక్కువ స్థాయిలో ఉండదు పై స్థాయిలో ఉంటుంది అంటే ఆదర్శం చేరుకోవలసిన స్థాయిలో ఉంటుంది చేరుకోవలసిన స్థాయిలో ఆదర్శం ఉంటుంది అంటే అంతరార్థం ఏమిటి నీవు కృషి బాధ్యత కలిగి ఉన్నావు నేడు నీకు ఎందుకు ఇవ్వబడింది రేపటి స్థాయిని చేరుకోవటానికి నేడికడు ఉన్నావు ఆదర్శం ఇక్కడుంది ఇది నేడు అది రేపు అది ఇంకెక్కడో లేదు నీవు దాన్ని వాస్తవం చేయవలే ఆదర్శాన్ని వాస్తవం చేయవలే అనేటువంటి అంతరాత్మందులో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది బాగుంది ఒకటి నుంచి హండ్రెడ్ అయిపోయింది కాబట్టి వన్ నుంచి టూ ఓ నంబర్ చెప్పు నాయన వన్ నైన్టీ చాలా దూరం నన్ను తీసుకెళ్లిపోతున్నావు పర్వాలేదు వస్తాను దీంతో పాటు వన్ సంతృప్తి సహజ సంపద ఆడంబరం కృత్రిమ దారిద్ర్యం ఇది చదివితే నాకు ఇంగ్లీష్లో కొటేషన్ గుర్తుకొస్తోంది ఆ కొటేషన్లో తృప్తి అనేది ఒక రకమైన కాంప్లెసెన్సీ కాంప్లెసెన్సీ అంటే ఏం అక్కర్లేదు చాలు నాకు ఇది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఎప్పుడైతే ఒక కాంప్లెసెంట్ యాటిట్యూడ్ ఏర్పడుతుందో అప్పుడు కృషి స్తంభిస్తుందని కృషి అన్వేషణ ప్రయోగశీలత్వము సృజనాత్మకత వీటికి ఎక్కడైతే స్థానం లేదో అక్కడ భవిష్యత్తు కొంచెం అంధకారంగానే ఉంటుందని ప్రగతి ఉండదని దాని అంతరార్థం ఆ కాంటెక్స్ లో ఇది సంతృప్తి సహజ సంపద అంటే సాటిస్ఫాక్షన్ ఈజ్ నాచురల్ కానీ ఆడంబరం కృత్రిమ దారిద్యం ఆడంబరం అంటే ఏమిటి లేనిది ఉన్నట్టు భావించటం జేబులో పది రూపాయలు ఉంది హండ్రెడ్ రూపీస్ ఉన్న పోజు కొడుతున్నావు నువ్వు ఏమవుతున్న తర్వాత మీకు తెలుసు లేదు జేబులో ఉన్న హండ్రెడ్ రూపీస్ దాని ప్రయోజనం వేరే ఉంది ఖర్చు పెట్టవలసినవి చేయవలసినవి ఉన్నాయి ఉన్నా కూడా ఐ డోంట్ కేర్ ఐ క్యాన్ ఫర్ ఎనీథింగ్ ఐ డోంట్ మైండ్ అన్నట్టు గనక ప్రవర్తిస్తే ఏమవుతుంది అది దారిద్యానికి దారితీస్తుంది అనేటువంటి అంతరేమి సంతృప్తి పొందటం తప్పు కాదు ఎప్పుడు ఒకనొక స్థాయికి చేరుకున్నప్పుడు ఆ స్థాయికి చేరుకోనంత అసంతృప్తి మాత్రమే నిన్ను కార్యోన్ముఖుడిని చేస్తుంది అనేటువంటిది ఒక అంత అర్థం రెండు నుంచి మూడు వరకు నంబర్ చెప్పున్నాను రెండు నుంచి మూడు వందల వరకు రెండు వందల ఇరవై ఒక్కటి అదే మీరు లెక్కలు పెడుతున్నారని అనుకుంటున్నా సంఖ్య సరిపోతాయా ఆప్త నాదే ఉంది దాదాపు ఏ విషయాన్నైనా నిగ్రహం లేదా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వినగలిగే సామర్థ్యాన్ని విద్య अर्थंसमर्थ्य विद्य प्रसाद बाउंडे बाग्रह लेदा आत्म विश्वास को विनगल सामर्थ्या निग्रहा आत्म विश्वासा को विद्य नस्कार नीचे निग्रहा कलग्चाली आत्म विश्वासा को विद्य उ नीके ఇతరుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతి తీసేటట్టు కూడా నీ ప్రవర్తన ఉండకూడదు అంటే విద్య వల్ల ఎంత సంస్కారవంతుడవ్వాలంటే నీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగాలి నీవు ఎవరితో వ్యవహరిస్తున్నావో వాళ్ల ఆత్మవిశ్వాసం పెరగాలి నిగ్రహం పెరగాలి అనవసరంగా కోపతాపాలకు తావివనటువంటి స్థితి ఏర్పడాలి అది చక్కని విద్య అని చెప్పని అక్కడ నిర్వచనం నెహ్రూ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడికి ఆపుదాను దీంతోనే ముగిస్తా మనం ఎలాంటి విద్య పొందుతున్నాం దీనిలో లోపాలు ఏమైనా ఉన్నాయా మనకింత కోపం ఎందుకు వస్తోంది రావలసినటువంటి విషయాలపై ఎందుకు కోపం రావటం లేదు అనవసర విషయాలపై ఎందుకు కోపం వస్తోంది ఒక ప్రశ్న రెండు ఆత్మవిశ్వాసం పెరిగేలా వ్యవహరిస్తున్నామా చేసే పని గనక జాగ్రత్తగా ఆలోచించి చేస్తే ఫలితానికి మనం బాధ్యత వహించగలగాలి మనం చేసే పనికి బాధ్యులను ఇంకొకరిని చేయకూడదు మనం ఇప్పుడు ఉదాహరణకి మనం బాగా చదువుకుంటే బాగా మార్కులు వస్తాయి వచ్చాయా డెబ్బై వచ్చాయా ఎనభై వచ్చాయా అరవై తొమ్మిది వస్తుందనుకున్న డెబ్బై వచ్చా సంతోషం స్లైడ్ డిఫరెన్సెస్ అంతే తప్ప మనం అసలు సరిగ్గా చదువుకోకుండా అవునా క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అని అంటే ఇది ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి మాట్లాడే మాటేనా ఒక్కసారి దెబ్బతింటే తర్వాత ఎన్ని బలమైన గొడ్డలి దెబ్బలు తగులుతాయి మన ఆత్మవిశ్వాసం ఆలోచిస్తే మన కృషిని మేల్కొలపటం వల్ల ఒక చైతన్యాన్ని కలిగించుకోవటం వల్ల మనకు ఆత్మవిశ్వాసం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పని మనం భావించాలి ఎట్ ర్యాండమ్ ఒకటి నుంచి నూటిలోపు నూటొకటి నుంచి రెండు వందల లోపు రెండు వందల నుంచి మూడు వందల లోపు అడిగిన నంబర్లకు వచ్చినటువంటి కొటేషన్స్ ఒక కొటేషన్ ఒకే అర్థాన్ని ఇస్తుందా బహుశా నేను ఇంకోసారే మరో అర్థం నాకు నేను ఒక అర్థంలో చెప్తే దాన్ని బహుశా ఉన్నటువంటి మిత్రుడు మరో అర్థంతో మరో అర్థంతో మరో పదం మీద ఎక్స్ట్రా ఎన్ఫోసిస్ చేసి చెప్పవచ్చు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే క్లుప్తంగా దీన్ని ముగిస్తూ ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మీకు ఓపిక ఉన్నంతలో అయితే న్యూస్ పేపర్లు మ్యాగ్జిన్లలోంచి కట్ చేసి పెట్టుకుంటారో లేక నోట్బుక్ పెట్టుకుని అది చూసి రాసి పెట్టుకుంటారో మీ ఇష్టం కాదీ ఆ ప్రయత్నాన్ని మొదలెట్టండి చెప్పింది అర్థమైందండి అయితే న్యూస్ పేపర్లలో మ్యాగ్జిన్స్లలో పుస్తకాలలో మంచి మంచి కొటేషన్స్ వస్తాయి వీటిని పుస్తకంలో పెట్టుకోండి డేట్ వేస్ రాయండి ఓ నాలుగు రోజులు మనమేమీ చదవలేదు కాబట్టి బ్లాంక్ ఉంటుంది అప్పుడు కా సిగ్ వస్తుంది ఏమని ఒక ఎంట్రీ కూడా పడలేదని ఫైంట్ అర్థమైందా మీకు ఓ రోజు నాలుగు వచ్చాయి ఓ రోజు ఒకటే వచ్చింది ఏం చేద్దాం ఆ రోజు ఎక్కువ చదవలేదు ఎక్కువ లేదు అంటే దీనివల్ల పరోక్షంగా నేను ఆశిస్తున్నటువంటిది ఏమిటి పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఏర్పడుతుంది ఎంపిక సెలక్షన్ చేసేటువంటి అలవాటు ఏర్పడుతుంది ఇది బాగుంది రాసిపెట్టుకోవాలనేటువంటి అలవాటు ఏర్పడుతుంది దీనివల్ల ఆలోచన కలుగుతుంది ప్రేరణ కలుగుతుంది రెండోది చక్కని భాష అలవడుతుంది మూడు రేపు పొద్దున మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడేందుకు కావలసిన ధైర్యం ఏర్పడుతుంది ఓ పక్క ఆలోచనలు వస్తాయి ఓ పక్క భాష వస్తుంది ఓ పక్క ఆత్మవిశ్వాసము కలుగుతుంది అంతా కలిసి వచ్చేసరికి మనకు లాభం ఏమిటి బాగుపడతాం అంతే ఇప్పుడు మనం ఇంత ఎండలో ఎందుకు అవస్థపడుతున్నాం మనం బాగుపడదామని బాగుపడటానికి మార్గం ఏమిటి మంచి పుస్తకాలు చదవటం చదివి మర్చిపోవడం ఆహా రాసుకో మొత్తం పుస్తకం హ్యాండ్ కాపీ బుక్ రాయాలా పుస్తకం రాయమని చెప్పాడు అసలు నిజాన్ని బుర్రకెక్కించుకోవాలి హృదయానికి పట్టించుకోవాలి చూసి రాత కాదు మనకు కావాల్సింది మన రాత మార్చుకునే రాత కావాలి మనకి అందుకని బాగా ఆలోచించి ఆలోచించి చెప్పినటువంటి పెద్దల మాటలు మనం దాన్ని ఆయు పట్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల చాలా చాలా లాభం ఉంటుంది అన్న నమ్మకం ఒక ఇరవై నిమిషాలు నేను ఏదో కాలక్షేపం చేశాను బహుశా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటా ఒక చిన్న పనిచేద్దాం అక్కడక్కడ వెనకాల మా రవీంద్ర తప్ప వెనకాల కూర్చున్న మిత్రుల్ని ముందుకు రామనే ఆహ్వానం కారణం ఉంది వడ్డం లేని లేవు నాన్న నువ్వు వెనకాల ఒక్కడో కూర్చున్నావు రా నష్టం ఫ్యాన్ ఇక్కడ కూడా ఉందా బాబు ఆ ఫ్యాన్ వేసుకో నీ చేత్తో బంగారు చేతితో ఆ ఫ్యాన్ అడిగో ఇక్కడిక్కడ ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ స్విచ్ చేసుకోను అయితే ఫస్ట్ రోలో కూర్చో రైట్ సో నానా రవీంద్ర ఎనీ వన్ హూ కమ్స్ నౌ విల్ నాట్ బీ మీటింగ్ ముందుకొచ్చాయమ్మా ఇక్కడ రా ఇక్కడ రా అక్కడ రా ఇదిగో ముందు కూర్చోబెట్టని బాధపడకండి ఎప్పుడు నన్ను వెళ్ళిపోదలిస్తే వెళ్ళిపోవచ్చు నేనేమనుకోను ఎవరు ఏ తలుపు నుంచి వచ్చినా ఒకే రూల్ అప్లై అవుతుంది ఏమిటా రూలు మధ్యలో టెస్ట్ ఉందండి కొంచెం వాటి కూర్చోండి ఆ తర్వాత మీరు పది పదిహేను నిమిషాల వ్యవధిలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పని చెప్పాలి సరేనా రైట్ మనిషి మనస్సు ఎక్కడ ఉంటుందండి ఇది బ్రెయిన్ ఇది ఫిజికల్ స్ట్రక్చర్ హార్డ్ వేరు ఈ మనస్సు అనేది ఒక రకంగా చూస్తే అంతటా ఉంటుంది అని చెప్పిన వాడు కూడా ఉన్నారు లేదండి మనస్ అంటే జస్ట్ అవర్ థాట్స్ థాట్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ అవర్ మైండ్ నథింగ్ ఎల్స్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అదేదో ఆయనే పాపం చెప్పుకుంటారు అవునా రైట్ ఇప్పుడు నాకు కావాల్సినటువంటిది ఏమిటంటే సంవత్సరాల మానవ మనుగడ తర్వాత మనిషి తాను తనని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ తన గురించి తాను ఎక్కువ అర్థం చేసుకోలేకపోయాడన్న నిజం మనకిప్పుడు తెలుస్తోంది అండర్స్టూడ్ హింసెల్ఫ్ ఫుల్లీ థరోలి కాంప్రెహెన్సివ్లీ అంత తేలిగ్గా ఈ సబ్జెక్టు లొంగదు మనిషికి అందుకని నాకు తెలిసినంత మటుకు టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేసి అంటే ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ని మనం లాబొరేటరీలో ఫిజిక్స్ అండ్ కెమికల్ కెమిస్ట్రీ అంటే ఫిజికల్ సైన్సెస్ కు సూటబుల్ పద్దతిలో మనం రిసెర్చ్ చేసినట్టు మనుషుల ఆలోచనలతో మనుషుల భావోద్వేగాలతో మనం రిసెర్చ్ చేయలేము కాబట్టి టెస్ట్ నిర్వహించడం ద్వారా ఆ రిపీటెడ్ గా ఆ టెస్ట్లు కండక్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ని జనరలైజ్ చేయటం ద్వారా అప్పుడు సాధారణంగా సగటు మానవుడు ఈ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించే అవకాశం ఉంది అనేటువంటి సూత్రీకరణ చేయటం ద్వారా శాస్త్రానికి కావలసినటువంటి ఇటుకలను సమకూర్చుకోవడం సంభవం అవుతుంది అని అంటారు నాకు తోచిన పద్ధతిలో నిర్వచనం చెప్పి ఆ తర్వాత ఆయన ఏదో దాని దుబ్బు దుక్కుతాడు అంటే వ్యవహారాన్ని అది ఆయన ఇష్టం అందుకని మీరు అందరూ ఇప్పుడు క్యూన్ యువర్ మైండ్ ఒక ప్రయోగంలో మీరు భాగం ఈ ప్రయోగం యొక్క ఫలితం ఎవరికి మీకే దక్కుతుంది బహుశా ఈ ముప్పై ఆయన తీసుకున్న దాని నుంచి ఏమన్నా వచ్చిన రీసెర్చ్ ప్రొడ్యూస్ పేపర్ ఎక్కడన్నా ప్రొడ్యూస్ చేసి చేస్తారేమో ఆయన ఇష్టం అది ఆయన ప్రయోజనం కానీ మీకు దక్కవలసిన ప్రయోజనం ఏమిటంటే ఇంతవరకు కొంచెం అస్పష్టంగా ఉన్న అనేకమైన విషయాలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారా ఆలోచించి టిక్కు పెట్టడం ద్వారా అక్కడెక్కడ టిక్కు పెట్టాలో ఏమిటో అవన్నీ ఆయన చెప్తారు దానివల్ల మానవ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలు ఒక కోణంలో నుంచి మీకు మరికింత బాగా అర్థమయ్యేటువంటి అవకాశం కలుగుతుంది దానివల్ల మనల్ని మనం అర్థం చేసుకుంటే ఇతరులను అర్థం చేసుకోవడం కొంచెం తేలికవుతుంది మనల్ని మనము ఇతరులని అర్థం చేసుకున్నప్పుడు మనతో మనం వ్యవహరించటము ఇతరులతో వ్యవహరించడము కొంచెం అర్థవంతమవుతుంది ఈ వ్యవహార శైలి గనక మనకు అర్థమైనట్ైతే అప్పుడు మనకు కలిగే లాభం ఏమిటి ఏబుల్ టు డీల్ విత్ అవర్ సెల్స్ బెటర్ ఏబుల్ టు డీల్ విత్ అదర్స్ బెటర్ చేసే తప్పులు తొందరపాటు మనసు నొప్పించేటట్టు మాట్లాడటం అనేటువంటిది కాక ఒక తార్కిక పద్ధతిలో ఒక సహేతుకమైనటువంటి పద్దతిలో మనతో మనం వ్యవహరించటం కానీ ఇతరులతో వ్యవహరించటంతో కాని దానికి సంబంధించినటువంటి కొంత నైపుణ్యాలు ప్రావీణ్యాలు ప్రత్యేకతలు మనకు అలవాటు అవకాశం ఏర్పడుతుంది అది ఇందులో ఈ ప్రయోగంలో లాభం మా మిత్రులు జవహర్ నెహ్రూ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎండాకాలం ఎండని డిగ్రీలతో కొలుస్తారు ముప్పై తొమ్మిది నలభై నలభై అని అలా ఆయనకు చాలా డిగ్రీలు ఉన్నాయండి వేడి కాదు నిజంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ డిగ్రీలు బోల్డ్ అని ఉన్నాయి ఆయనకి చాలా వాటిల్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన వాటి అన్నింటికీ సరే చాలా మందికి ఉంటుంది కొందరు పాపం ఒక చేస్తూ పోతారు ఆయన అదేమిటది కాస్తంత సగటు మనిషికన్నా మంచితనం కొంచెం ఎక్కువ ఏమైనా తనకు తెలిసింది పది మందితో పంచుకుంటే సేవా దృక్పథంతో కృషి చేస్తే మరిం కాస్త చిరునవ్వులు మరిం కాస్తమంది బాగుపడితే బాగుంటుంది అనేటువంటి వ్యక్తి ఇది మా నెహ్రూ గారి గురించి ఆయన అడ్వకేటు సైకాలజిస్టు ట్రైనరు సైకోథెరపిస్టు ఇక మిగిలిన ఏమైనా ఉంటే ఆయన చెప్పిన దాంట్లో మీకు బయటపడుతుంది అవునా రైట్ ఏది కాస్త మీరు మెడకు వేసుకుని తెలుసుక నా చదువు అంటే చాలా ఇష్టం చదువుకున్న వాళ్ళ ప్రవర్తిద్దాం ఓకే యూజువల్ గా నాకు ఏప్రిల్ మే జూన్ లో వచ్చే చాలా మంది కాలర్స్ సైకాలజిస్ట్ గా నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది ఏమంటారు సార్ నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నాను సార్ అంటే జానవరి ఫిబ్రవరి మార్చిలో వచ్చే విద్యార్థులు ఏమంటారంటే సార్ ఈసారి పరీక్ష బాగా ప్రిపేర్ అవ్వలేదు నెక్స్ట్ టైం రాయాలనుకుంటున్నాను సార్ ఆగిపోదాం అనుకుంటున్నాను సార్ అంటారు సో జాన్ టు జూన్ దాకా వచ్చే విద్యార్థులు వాళ్ళల్లో వచ్చే లక్షణాల ప్రకారం ఆలోచిస్తే దీన్ని సైకలాజికల్ గా మేము ఓసీడీ అంటాం ఈ ఓసీడీ తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి లేకపోతే అసలు చేయొద్దు అనుకుంటారు దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం తలకాయ దూకుంటారు ఆరుసార్లు దూకుంటారు అర్థం కనపడితే చాలా రోడ్ మీద వెళ్ళిపోతుంటే కారు పక్కన నుంచింటే కారు కానీ రిఫ్లెక్ట్ అర్థం కనపడితే ఒకసారి మళ్ళీ ఇలా అనుకుంటారు చిన్న ముక్క అర్థం కనపడితే ఒకసారి ఇలా అంటారు పక్కన స్టాండ్ నుంచి ఉంటారు బండి ఉంటుంది బండికి అర్థం ఉంటే మోటార్ సైకిల్ అర్థం ఒకసారి చూసుకుని ఓసారిలో ఇలా అనుకుంటారు ఇట్ ఈస్ కాల్డ్ ఓసీడీ అంటే ఎనీథింగ్ ఐ మస్ట్ బి పర్ఫెక్ట్ ఐ మస్ట్ బి పర్ఫెక్ట్ అన్న యాంగిల్లో చాలా మంది చాలా విషయాలు జీవితంలో చేయడం మానేస్తారు గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ దీడీ డేంజరస్ నేనేం చేసినా ది బెస్ట్ చేయాలి అసలు ప్రారంభిస్తే కదా చేయడమే చేయకపోవడం అసలు ప్రారంభమే చేయడు ఎందుకంటే దానికి ఏదో మంచి ముహూర్తం అంటారు జూన్ పన్నెండు పుస్తకాలు రీ చేస్తారా చేయదు మార్చిలోను జానవరిలోనూ దురుపుతారు లాగా బట్టి మేము ఫస్ట్ రావాలంటాం ఫస్ట్ రావాలన్న కాన్సెప్ట్ నీ బ్రెయిన్లో మొదటి నుంచి ఉంటే సిస్టమేటిక్గా నువ్వు రన్ చేస్తావు అందుకే మనకు ఎల్కేజీలో ఖర్చు చెప్తారు తాబేలు కుందేలు కదా కన్సిస్టెన్సీ ఈజ్ ద మ్యాటర్స్ ఇప్పుడు సైకాలజీలో మేము మా దగ్గరకు వచ్చే మనిషిని ఒక థర్మోమీటర్ లాగో బ్లడ్ మీటర్ లాగో టెస్ట్ చేయడం కుదరదు కాబట్టి అతన్ని ఫేస్ చూసిన వెంటనే కొన్ని అసెస్మెంట్ చేసేస్తాం చేసేసి అతను ఈ విధమైన జబ్బులతో బాధపడుతున్న అవగాహనకు వచ్చేసి కొన్ని రిజల్ట్ ఇచ్చేసి ఫాలో చేయమని చెప్తాం అట్లా కాకుండా అది తన మనసుని నొప్పించడానికి అవకాశం ఉంది కాబట్టి అతనికే క్వశ్చన్ పేపర్ ఇచ్చి బాబు నీకు నువ్వు అసెస్ చేసుకో నువ్వు ఎక్కడ తక్కువ నీకే తెలుస్తుంది దాన్ని ను నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో నీకు తెలుస్తుంది అని చెప్పడం అనేది డిఫెక్టివ్ టెస్టింగ్స్ అంటాం ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఒక్కొక్క టెస్ట్ కి మినిమం ఇప్పుడు మార్కెట్ లో పన్నెండు వందల నుంచి నాలుగు రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అర్థమవుతుందండి ఈ టెస్ట్లన్నీ మనం తయారు చేసినవి కాదు ఆల్రెడీ క్వశ్చన్ ఫిక్స్డ్ ఎవరైనా యూజ్ చేయచ్చు కానీ ఆ క్వశ్చన్స్ తెచ్చుకుని దాన్ని చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అడాప్ట్ చేసుకోవడంలోనే వీళ్ళ వేళ్ళ తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఈ చార్జ్ అంతా దానికే ఇజ్ ఇట్ ఓకే సో త్రీ మంత్స్ బట్టి మా దగ్గర ఉన్న బోల్డ్ టెస్ట్ పేపర్లు మీకు ఇస్తే మీరు మీకు మీరు వాల్యూ చేసుకుంటారు కదా అన్న యాంగిల్లో మూడు నెలలు బట్టి నేను ట్రై చేస్తున్నా రెండింటికి వచ్చిన వాళ్ళకి పెట్టేద్దాం అనుకున్నా ఓ ముప్పై మంది అయినా లేకపోతే టెస్ట్కి మజా ఉండదు ఎందుకంటే డిస్కస్ చేయాలి కదా అనే ఉద్దేశంలో నేను సరే మొత్తం మీద ఇవాళ అదృష్టం వచ్చింది టెస్ట్లు కండక్ట్ చేసుకుందామా ఓకేనా ఇదేదో పన్నెండు వందల టెస్ట్ ఒకటి చేసేద్దాం నాలుగు వేల టెస్ట్ ఒక్కటి వచ్చింది చేద్దాం అని చెయ్యకండి టెస్ట్లు చెయ్యకపోయినా నో ప్రాబ్లం అర్థమైనా టెస్ట్ ఎందుకంటే నన్ను నేను లెక్క పెట్టుకోవడానికి ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి క్షణం ఉపయోగించుకోవాల్సిన పదం ఎక్సలెన్స్ Excellence means where am I yesterday, where am I today, where I want to be tomorrow. Where am I today, where am I today, where am I today, where am I today, where am I today? If you believe that, you will do your own business. That means you will do your test. That's not the same. Is it clear? So, this test is not to criticize anybody, not to point out anybody, or not to pinch anybody. You will not know yourself. చాలా సార్లు చాలా మంది తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ పెద్దవాళ్ళు కాని మనకేం చెప్తారు చదువుకో చదువుకో చదువుకో చదువుకో చదువుకో చదువుకో ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ చెప్తాడు చదువుకో చదువుకో సిటీ బస్ ఎక్కితే పుస్తకాలు తోడు కండక్టర్ చెప్తాడు బాబు బాగా చదువుకోలేక నువ్వు నాలుగ టికెట్లు కొట్టుకుంటావు అంటాడు అవునా కదా ఓ టర్నింగ్ లో నుంచి రెడ్ లైట్ పడుతుంది కాన్స్టేబుల్లో చూస్తాడు బాబు బాగా చదువుకోలేక నాలుగు రోడ్డు మీద లైలా అనుకోవాలి అని చెప్తాడు అందరూ చదువుకోమని చెప్తారు ఎలా చదువుకోలో ఎవరు చెప్పరు ఎలా చదువుకోవాలో తెలిస్తే నువ్వే చదువుకుంటావుగా అర్ గెటింగ్ ఇట్ అర్థమవుతుందా లేదా అలాగే ఈ టెస్ట్ లో చాలా సార్లు పెద్దవాళ్ళందరూ మనకేం చెప్తారంటే నువ్వు బాగా కష్టపడు మంచిగా ఆలోచించు మంచివాడు అయిపో మంచి పనులు చేసాయి లేని శక్తి తెచ్చుకో అన్నీ చెప్తారు కానీ నీలో ఉన్న లోపాలేంటో ఎవరూ చెప్పరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం ఎప్పుడు నీలో లోపం చెప్పదు ఎందుకు చెప్పదంటే నీలో లోపం నీకు చెప్తే తట్టుకునే ధైర్యం నీకు లేదు నీకు ఆ ధైర్యం లేదు కనుక నువ్వు ఆ మనిషిని దూరం చేసుకుంటావు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు కనుక ఆ మనిషి నీ తప్పు నీ మొహం మీద చెప్పడు ఇది నిజం అనగాదా నువ్వు వెదవి నువ్వు ఎప్పటికీ పైకి నీతో ఉంటే నేను ఫెయిల్ అవుతాను అని ఏ స్నేహితుడైనా పక్క స్నేహితుడికి చెప్పగలరా కారణం బయట పది మందికి చెప్తాడు వాడు వేస్ట్ బెల్లో వాడుతో ఫెయిల్ అవుతాం వీడి మొహం మీద మాత్రం చెప్పడు అడిగటింగ్ అర్థమైందా ఎందుకంటే మనందరం మనుషులం మనుషులకు ఉన్న గొప్ప దురదృష్టకరమైన లక్షణం ఏంటంటే నన్ను జనాలు పొగడాలి నేను మంచివాడు అనుకోవాలి నాకే తప్పు లేదని వాళ్ళు అనుకోవాలి వీడికి ఎంతప్పుడు వీడికి తెలుసు అడిగటింగ్ మీకు సో దీ టెస్టెస్ లో మీ తప్పులు మీకు తెలుస్తాయి మీ బలహీనతలు మీకు తెలుస్తాయి మీ బలహీనతల వల్ల జీవితంలో మీరు పైకి రాలేకపోతున్నారో మీకు మీరు నిర్ణయించుకుంటారు సో ఆ బలహీనతల మీద వర్క్ చేస్తారు ఆ బలహీనతలు తగ్గించుకుంటారు నీ బలాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు జీవితంలో విజయం సాధిస్తారు అర్థమైందా అదిగంటికి సైకలాజికల్ టెస్ట్లన్నీ కూడా మీ బలహీనతల మీదే పనిచేస్తాయి మీ బలహీనతలు ఎక్కడున్నాయి అన్నది మేము టెస్ట్ చేస్తాం దానివల్ల ఏమవుతుంది నువ్వు నీ బలహీనత ఏమిటో నీకు తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఏం చేస్తావు రెండు ఆప్షన్స్ బాగుపడాలి అనుకుంటే బలహీనత తీసేస్తావు ఇదే బాగుంది అనుకుంటే దాంతో ఎంజాయ్ చేస్తావు కానీ అర్ధరాత్రి పడుకున్నాక నువ్వు ప్రపంచాన్ని మోసం చేయగలవు సంఘాన్ని మోసం చేయగలవు అమ్మా నాన్నని మోసం చేయగలవు కట్టుకున్న భార్యను మోసం చేయగలవు పక్కనున్న ఫ్రెండ్స్ని మోసం చేయగలవు కానీ నీ నర్వస్ సిస్టమ్ నీ నరాలకి మాత్రం నువ్వు మోసం చేయలేవు అది నిన్ను హెచ్చరిస్తూనే ఉంటది నువ్వు ఇంత వెదర్ది నీ జీవితానికి కారణం నువ్వే ఎందుకంటే నర్వస్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ సిస్టమ్ ప్రతి మనిషిలోనూ చచ్చిపోవాలన్న కోరిక ఉంటుంది గుర్తు మన అందరిలో ఉంటుంది ఇంక్లూడింగ్ నాలో కూడా ఈ క్షణాన్ని ఉంటుంది ప్రతి మనిషికి చచ్చిపోవాలని కోరిక అయితే ఆ కోరిక మొక్కేసి నీరేసి విత్తనం వేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సరే అవసరం అయినప్పుడు నేను వాడుకుంటాను అలా పక్కన ఉండు అని పెట్టుకున్న వాళ్ళు ఉంటారు తీయకుండా మాత్రం ఎవరు ఉండరు అంటే మనందరి దగ్గర ఒక బుల్లెట్ ఉంటది ఆ బుల్లెట్ జేబు పెట్టుకుంటాం ఏమనుకుంటామంటే రేపు కాలొద్దాం ఆ రేపు ఎప్పటికీ రాదు నువ్వు బుల్లెట్ తోటి చచ్చిపోతావు నీ గన్ను నీ దగ్గర ఉంటుంది నీ బుల్లెట్ నీ దగ్గరే ఉంటుంది నీతో పాటు భూమిలోకి వెళ్ళిపోతుంది సో ప్రతి నిమిషం మనం ఏం చేయాలంటే మన బుల్లెట్ ని ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అది టైట్ అర్థమైందా లేదా పట్టండి ప్రతి ఒక్కే బుల్లెట్ దాచుకోకండి ఎప్పుడు దాచుకోవడానికి ప్రయత్నం చేయకండి దాచుకోవడానికి ప్రయత్నం చేసిన మరుక్షణం మీరు ప్రదర్శించలేరు ప్రదర్శించడం ఎప్పుడైతే రాదో మీకు విజయం రాదు నిన్ను కూడా చెప్పాను మరీ చెప్తున్నాను మీకు ఇంత ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇచ్చాను అనుకోండి ఇంత ముద్దా ఏం చేస్తారు ఫస్ట్ చేయించుకుంటారు ఇంకా బంగారం మిగిలిపోతుంది ఏం చేస్తారు రాసరి చేయించుకుంటారు ఇంకా ఎంత ఉంటుంది ఏం చేస్తారు పట్టణం చేయించుకుంటారు ఇంకా ఎంత ఉంటుంది ఏం చేస్తారు గాలి చేయిస్తారు అమ్ముకోరు ఎవరు అమ్ముకోరు గాలి చేయించుకుంటారు ఇంకా ఎంత మిగిలిపోద్ది ఓ దుద్దు ఇంకా ఎందుకు మిగిలిపోతుంది ఏం చేస్తారు ఓ ఉంగరం చేయించి ఏలు కట్టుకుంటారు ఇంకా ఇంత ముక్క మిగిలిపోతుంది ఏం చేస్తారు ఇంత ముక్క ఇంకా ఇంత ముక్క మిగిలిపోతాడు అంటే ముక్క ఏం చేయమంటారు సార్ ఇంతే ఉంది ఓ పని చేయ ఎందుకన్నా పని చేస్తారు పర్సలు పెట్టుకుంటారు పడారు పడేస్తారా ఒక్క మిల్లీగ్రామ్ బంగారుగానే ఉంటా పడేస్తారా చెప్పండి పడేస్తారా ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కదా మరి ఇరవై గంటల క్యారెట్ గోల్డ్ లో ప్రతి మిల్లీ ని అంత బాగా వాడుకునే మీరు భగవంతుడు మీకు ఇచ్చిన ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అయిన టైములో ప్రతి సెకండ్ని వాడుకుంటున్నారా క్వశ్చన్ నేనేదో గాల్లో కబుర్లు చెప్పట్లేదు ఎన్ని గంటలు మీరు వేస్ట్ చేస్తున్నారు ఎన్ని నిమిషాలు మీరు వేస్ట్ చేస్తున్నారు ఎన్ని గ్రాముల బంగారం బయటపడేస్తున్నారు ఆలోచించుకోండి కారణం కాలం బంగారం అనే విషయం మీకు తెలియదు కాబట్టి తెలిసిన మీ బలాల నుంచి మీ బలహీనతలు ఏంటో మీకు తెలియదు కాబట్టి చదువుకోలే ఉంటదండి పాప అందరు పిల్లలకే చదువుకోలే ఉంటది అందరూ స్కూల్కి వస్తారు అందరూ పుస్తకాలు తెచ్చుకుంటారు అందరూ నోటు పుస్తకాలు తెచ్చుకుంటారు మూడు రంగులు పెన్నులు కూడా కొనుక్కుంటారు నోటు తీరు కూర్చుంటారు ఈడు మంచివాడే ఈ పక్కన కూర్చున్నాడు ఏదో కదా ఆడు బాగుపడ్డావు ఈ బాగుపడ్డాడు ఆడు ఉద్దేశం ఈడు బాగుపడకూడదు ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నా ఎత్తుకు పక్కనే కూర్చుంటాడు ఎందుకంటే ఈయన జరగొట్టాల ఆడు ఎనడు ఎన్ని ఎవడు నిజంగా ఫెయిల్ అయిపోయే విద్యార్థులందరూ స్కూల్ రెగ్యులర్ గా వచ్చేవాడు తెలుసా నిన్న పేపర్లో ఐటెం చదివారా ఎయిటీ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఆర్ కమింగ్ టూ డేస్ టు ద స్కూల్స్ ఆ ఫెయిల్ కాదు రోజు స్కూల్కి అయితే వస్తారు కానీ ఆ దరిద్ర పక్కన కూర్చుంటాడు కదా ఇడు ఆడు పాసండు ఈడు పాసం మన బలహీనత మనం తెలుసుకున్న రోజున మనం జీవితంలో తప్పకుండా పైకి రాగలం చాలా మంది బలహీనతను లుక్ పెట్టాలనుకుంటారు సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టెస్ట్ నా సైట్ లోకి వెళ్ళండి నేను అప్లోడ్ చేశాను గోల్డ్ సైట్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోండి వాడుకోండి టెస్ట్ చేసుకోండి కానీ అసెస్మెంట్ తెలియకపోతే రాంగ్ అసెస్మెంట్ చేసుకుంటారు కాబట్టి ఒక సూపర్వైజేషన్ లెవెల్ లో చేసుకుంటే మీకు బాగుంటుంది పేపర్ మీరు తీసుకుని మీరు చేసుకోవచ్చు కానీ తప్పు నిర్ణయం తీసుకున్నారనుకోండి మీ యొక్క అభిప్రాయం ఏదైతే వచ్చిందో అది తప్పు అయితే మీరు నిర్ణయం తప్పు తీసుకుంటారు కాబట్టి మా అలాంటి సూపర్వైజర్ లెవెల్లో తీసుకోమని మేము చెప్తాం అర్థమైందా దే టెస్ట్ ఇవాళ నేను మీ కండక్ట్ టెస్ట్ చేసేటువంటి టెస్ట్లు ఏంటంటే ఫస్ట్ మీలో మీ మీద ఎంత విరక్తి ఉందో చూద్దాం ఇవాళ మీరు ఎప్పుడైనా లాగ్ లెంపట్టుకున్నారా కారణం పోనీ ఎవరినన్నా కొట్టారా ఓకే కొట్టారా ఓకే కొన్ని ఎవరినైనా తిట్టారా మేమని మీరు ఎన్నిసార్లు తెచ్చుకున్నారు కారణం మరి తప్పు చేసి ఎవరినైనా తెచ్చుకోవాలి కదా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన కరెక్ట్ అన్నా కదా రెడ్ లైట్ పెడితే ఆగాలన్నది రూలు పోలీస్ ఆడు ఉన్నా లేకపోయినా అంతే పోలీస్ ఆడు ఉంటే నువ్వు ఆగుతానంటే నువ్వు ఆగింది రెడ్ లైట్గా పోలీసుడుగా పోలీస్ లేకపోతే రెడ్ లైట్ చంపేసేస్తావా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెడ్ లైట్ అర్థమైందా లేదా రెడ్ లైట్ అయితే మీ మనసులో ఉన్న బలహీనత పోలీసు నేను ఇప్పుడు నేనున్నప్పుడే మీరు అవుతారా మీకు రెడ్ లైట్ ఉంటే అవుతావా అర్థమైందా నా దిస్ టెస్ట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ఈస్ రాంగ్ ఇన్ యూ ఆర్ యూ రెడీ నెంబర్ వన్ ఈ టెస్ట్ ను మేము కండక్ట్ చేసే ముందు ముందు కస్టమర్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటాం మీరు చేసుకునే టెస్ట్లు అన్నింటికి నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకెందుకు టెస్ట్ చేసు నా బలహీనత నాకెందుకు చెప్పు నేను తట్టుకోలేకపోతున్నాను అనేవాళ్ళు నువ్వు చెప్పో కదా నేను బాగా దుర్మార్గం చేస్తానని ఇంకా చెప్తాను చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి టెస్ట్ పూర్తి అయిపోయాక సో ద రీజన్ వీ టేకే కన్సెన్స్ ఇది క్లియర్ టు యూ ఇది క్లియర్ టు యూ రైట్ ఓకే టెస్ట్ కండక్ట్ చేస్తుందామా మీ ఇంట్రెస్ట్ తో మీరు రెడీ అయినా ఓకే ఏం బాధపడకండి రిజల్ట్ ఏం వచ్చినా బాధపడకండి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి లైఫ్ లో ఎందుకంటే నెక్స్ట్ జనం బతుకుంటాలో తెలియదు కదా మధ్యాహ్నం కూడా నాకు ఫోన్ చేసి రెండు అంటే బాష్యానా సినిమా పేరు అండి బాక్సానా నాలుగు టికెట్లు ఉన్నాయి వెళ్తారా సారండీ జనాలు బయట బ్లాగ్ లో కొట్టి చచ్చిపోతున్నారంట టికెట్కి నాకు నాలుగు ఫ్రీ టికెట్లు వచ్చి ఇప్పుడు నేను ఎంజాయ్ చేయను నాకు వద్దు పోయి అని చెప్పాను టేస్ట్ లేదు కదా అది ఇంకో మంచి చెప్తే చెప్పలేరు సార్ నేను ఆనందం కంటే వచ్చేది సార్ అన్న వాడిది ప్రతి మనిషికో బలహీనతలుంటాయి అర్థమైందా లేదా సో బలహీనత అనేది ముందు ఐడెంటిఫై చేయడం మన టెస్ట్ నెంబర్ వన్ అది రెడీ ఇజ్ క్లియర్ అందరి దగ్గర పెన్లు ఉన్నాయా ఇక్కడ రాసే క్వశ్చన్ ఏది డిస్క్రిప్ట్ చెయ్యక్కలేదు మీరు ఎవరిని రాయక్కలేదు అడగక్కలేదు జస్ట్ టిక్ మార్కింగ్ చేయండి అంతే ఓకే ార్కింగ్స్ పూర్తి అయిపోయాక నేను అసెస్ చేయను నేనేమి దిద్దను నేను మార్క్స్ చెప్తాను మీకు మీరే మార్కులు వేసుకోండి మీ మార్కులు మీరు నాకు చెప్పక్కర్లేదు కానీ ఒకవేళ మీకు ఎవరికైనా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీ పేపర్ నాకు ఇవ్వండి నేను మళ్లీ స్పెషల్ అసెస్మెంట్ చేసి చెప్తాను ఇస్ ఇట్ ఓకే ఔటర్ లైన్ గా మీకు మీరు చూసుకోండి ఓకే ఈ పేపర్ మీరు పట్టుకెళ్ళిపోయినా పండ చేసుకున్నా ఏం చేసినా మీ ఇష్టం ఇట్స్ యువర్ ఓన్ ప్రాపర్టీ ఈ టెస్ట్ రాసేటప్పుడు వీలున్నంత వరకు మీ పక్క చర్మం మీకు తగలకుండా చూసుకోండి చర్మం కూడా జ్ఞానేంద్రియమే సెన్సరీ సిస్టమ్ కళ్ళు ముక్కు నోరు చెవిలాగా చర్మం కూడా సిగ్నల్స్ పంపుతుంది మీరు ఒక్క క్వశ్చన్ చదివినట్టునే అవునా అన్న వెంటనే మీ బ్లడ్ లబ్ల పరిగెడుతుంది మీ బ్లడ్ లబ్బల పక్క అడికి తగులుతుంది వాడి బ్లడ్ పరిగెడుతుంది వాడు దానికి అట్టిక్కు పెడతాడు యూజువల్ గా టెస్ట్లు చేసేటప్పుడు మేము సింగిల్ గా కండక్ట్ చేస్తాము బట్ వీళ్ళంత మీరు పక్క వాళ్ళని టచ్ చేయకుండా కూర్చోడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీ రిజల్ట్ బాగా వస్తుంది మీ రిజల్ట్ కాదు వాడి రక్తం వల్ల మీ రిజల్ట్ చెడిపోద్ది అది నా బాధ ఇట్ ఈ ఫర్ యువర్ ప్రొటెక్షన్ ఇది ఇట్ ఓకే ఇది ఒక కంపల్సరీ డి అనమాట మా ఇంటికి ఎవర వచ్చారనుకోండి వాళ్ళకి కాఫీ పెట్టాలి వాళ్ళు బాగా చూసుకోవాలి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసి జీవితం జానాలకు తీచ్చేయాలి అనుకుని పడిపోతూ ఉంటాం మనం నిజానికి వాడి ఇంటికి వెళ్తే ఇవ్వడం మంచి కూడా ఇవ్వడం అర్థం ఏంటంటే ఏం చేసినా పర్ఫెక్ట్ ఎక్కువ చేసేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఉన్నారనుకోండి సపోజ్ మీ ఇంటికి మీ ఇంట్లో లేడీ ఉన్నారు ఇంకో లేడీ మీ ఇంటికి సరిగ్గా ట్వెల్వ్ వచ్చారు అనుకోండి లంచ్ టైంకి వచ్చారు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆలోచిద్దాం ఫస్ట్ లేడీ ఏం చేస్తుంది అంటే ఎలాగ వచ్చావు కదా భోజనం టైంకి తిండి పెట్టండి నువ్వు పోవు డిసైడెడ్ నాతో పాటు నువ్వు తినాలి ఇక్కడ ఒకటికే ఫుడ్ ఉంది ఓ పని చేద్దాం నువ్వు ఈ కూరలు తీసుకో నువ్వు తరుగు మేము వండుదా ఇద్దరికి వండుకోమో ఇద్దరు తిమ్దాం అంటారు ఇది ఒక పద్ధతి రెండవ నువ్వు అక్కడే కూర్చోమ్ నువ్వు టీవీ చూస్తుండో రిమోట్ తీసుకుంటుండే ఉన్న వండిస్తాను ఇద్దరు వండిస్తాను ఇప్పుడు మళ్ళీ చాట్ల కట్ చేసి కర్ర మొత్తం కూరస్ మళ్ళీ చేసి పెడుతుంది దిస్ ఇస్ ఓసిడీ అరగటింగ్ అర్థమైందా అరిగటింగ్ ఓసిడి మీన్స్ జనాల కోసం మనం బతుకుతున్నామన్న ఒక ఆత్మవంచన చేసుకోవడమే ఓసిడీ నీ యొక్క శక్తికి మించి నువ్వు పనిచేసి ఆత్మవంచంతో ఉంటూ ఎదుటి వాళ్ళకేదో గొప్ప చేస్తున్నాననుకోవడం ఓసీడీ అపాత్ర దానం ఓసిడి ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ భూమి ఎవడు మందు రాడు ఈ సెంటెన్స్ నేను చాలా చెప్తాను కొన్ని లక్షల చెప్తాను నీతో ఎవరు రారు జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు చావకమాండి భూమి మీద నువ్వు చచ్చిపోతున్నానంటే నీతో ఎవరు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక నీ జీవిత రథసారథిగా కార్ డ్రైవ్ చేసింది ఎవరు నువ్వు డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది ఎవరు నువ్వు బ్రేక్ కొట్టాల్సిందెవరు నువ్వు హార్న్ కొట్టాల్సిందెవరు నువ్వు ఇండికేటర్ ఇచ్చుకుని పక్క తిప్పాల్సిందీ పక్కన కూర్చున్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తాడు వాడి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే నువ్వు డెస్టినేషన్ చారు సపోజ్ నువ్వు ఆర్డర్ ఏ చేస్తున్నావు ఒక్కటి వచ్చింది బ్రేకైనా బ్రేక్ అయినా ఏమవుతా ఏమవుద్దా అంటాడు ఏం చెప్తుంది ఏ బ్రేక్ ఎక్కడ నొక్కుతావు అంటాడు ఇల్లు కూడా ఒక్కొక్క వస్తది అడిగడిగి జీవితం నీది ప్రతి క్షణం నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలి నీకు నచ్చిన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి ఆ నిర్ణయాల వల్ల వచ్చిన కారణం నువ్వే అనుభవిస్తావు సో ఎవరినో బ్లేమ్ చేయొద్దు సో బీ కేర్ఫుల్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ మనందరం ఈ భూమి మీద ఒకే రకమైన తెలివితేటలతో వస్తామండి మనం కంటే పెద్ద తెలివైనడు ఈ భూమి మీద ఎవడూ లేడు ఇది మాత్రం ఈ క్షణాన్ని కూడా గుర్తుపెట్టుకోండి తెలివితేటలు పెంచే పెంచే మందులు ఈ భూమి మీద ఏం లేవు ఏటో రెండు వన్ టూ టెన్ ఉంటాయి తప్ప హండ్రెడ్ పర్సెంట్ డేవిరియేషన్స్ మాత్రం కానీ మనం మనకున్న టైము మన శక్తి మన తెలివితేటేని మీద పెడతామో అక్కడే మన జీవిత నాశనం గానీ మన జీవిత విజేతం కానీ మనకు వస్తుంది ఇట్ ఈజ్ యువర్ ఓన్ స్ట్రెంగ్ అండ్ వీక్నెస్ యూ కెన్ డూ ఇట్ నిన్న ఆల్ ఇండియా టాపర్ సీఏ ఎవరు ఆటో డ్రైవర్ కూతురు హైదరాబాద్ లో ఐపాడ్లు పెట్టుకుని కెరటి కోండాల మీద యాక్టివ్ లో తిరుగుతూ పాండా మీద తిరుగుతూ కోచింగ్ సెంటర్స్ కెల్తో తిరిగిన సీఏ స్టూడెంట్స్ అందరికి ఎందుకు రాలేదు బాంబేలో స్టూడెంట్స్ ఎందుకు రాలేదు ఢిల్లీలో స్టూడెంట్స్ ఎందుకు రాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి డిసైడ్ అయింది టూ థౌజండ్ ఆల్ ఇండియా టాప్ నాది పేరు రాసుకుంది ఇంట్లో పెట్టుకుంది దట్స్ ఆల్ మీరు అలా రాసుకున్నారా మీరే ఎంతమంది దగ్గర ఐదు సంవత్సరాల తర్వాత చేయాల్సిన ప్రణాళిక మీ ముందు పది సంవత్సరాల తర్వాత మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారో మీకు తెలుసా ఉన్నామా తిన్నామా పడుకున్నామా అయిపోయింది జీవితం దిస్ ఈస్ కా డిక్లర్ చేయండి వారు నేను విద్యార్థులకు పదే పదే చెప్తాను దేవుడంటే నేను నమ్ముతా దేవుడంటే నేను భయపడతాను తీసుకెళ్లి దేవుడి పెట్టే ధైర్యం ఉండాలి ఇదిగో నా హాల్ టిక్కెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా దమ్ముంటే నువ్వు ఫెయిల్ చేసుకో అలా ఉండాలి నువ్వు అదే విద్యార్థులపై దేవుడిని నమ్మండి కానీ ధైర్యంగా నమ్మండి దేవుడు దేవుడు దేవుడు ఒక్కసారికి ఏదో పాస్ చేసి దేవుడు దేవుడు దేవుడు అయిస్తారండి అమ్మా నాన్న పుస్తకాలు కొన్నదమ్మా నాన్న పాఠాలు చెప్పింది టీచరు ఎగ్జామ్ సెంటర్ దింపింది నాన్నగారు బయట ఉండేది అమ్మగారు వాటర్ బాటిల్ తోటి క్వశ్చన్ పేపర్ ఇచ్చేది టీచరు పనిచేసేది ఇన్విలేటరు రాయాల్సింది ఎవరు లేగా ఇక్కడ స్టప్ ఉండాలి కదా ఇక్కడ స్టప్ ఉంటే అక్కడ బన్న దిగుతుంది కదా అది డిక్లర్ చేసుకోండి వారు డిక్లర్ చేయండి ఎప్పుడు కూడా వారు డిక్లర్ చేయండి వారు డిక్లర్ చేయాలంటే ముందు స్టామినైజ్ అవ్వాలి ఎస్ ఏది ఏమైనా సరే రెడీ జాదా సే జాదా హోతాకా ఏమవుతుంది మ్యాక్సిమం ఏమవుతుంది చెప్పండి చచ్చిపోతాం అంతేనా చచ్చిపోతాం రోజు చచ్చిపోవడం కంటే ఓసారి చచ్చిపోవడం బెటర్ కదా ఇలా బతుకుతో బతుకుతో పరీక్షకు భయపడిపోతాం యూనివర్సిటీ టెస్టులు భయపడిపోతాం హాల్ టికెట్తో భయపడిపోతాం పెద్దానికి భయపడిపోతే బతుకడం అవసరమా ఒకేసారి డిక్లర్ చేద్దాం మన పేరు సువర్ణాక్షరాలు లిఖించుకుందాం యూనివర్సిటీలో రాసి ఉండాలి ఆపకూడదు అది గట్టింగ్ ఫీలింగ్స్ అంటే అది గట్టెడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటే అది ఆ సినిమా అర్థం ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అది ఆ సెంటెన్స్ అర్థం వీళ్ళు ఎంతమంది ఆ సెంటెన్స్ ఫాలో చేస్తున్నారు నేనేదో కొత్త డైలాగ్ వచ్చిందండి ఏంటి బాదుషా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది అంట అబ్బా మీరు ఎంతమంది బాదుషా డిసైడ్ అవుతారు చెప్పండి వారు వన్ సైడ్ అంట అంటే ఇన్వర్జిల్ లీడర్కి కన్ఫ్యూజ్ వచ్చే ఎగ్జామినేషన్ రాయాలన్నమాట డిసైడ్ అవ్వండి క్వశ్చన్ పేపర్ చేతో పెట్టుకోండి రాయివేర్జీ లీడర్కి అర్థం కాకూడదు ఎన్ని మార్కులు వేయాలనుకున్నా ఎలా గోపుకుని అన్నిటికీ మార్కులు వేసి వంద పంపేసి బయటికి పంపాలి ఎందుకంటే బాదుషా డిసైడ్ అయ్యా వారు వన్సే కదా టైటిల్ చెప్పుకోవడం కాదండి దాన్ని అడాప్ట్ చేయండి లైఫ్ లో యూ షుడ్ డూ ఇట్ ఎవ్రీ పిక్చర్ ఎవ్రీ టైటిల్ డైలాగ్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ అలా మీరు ఆచరించుకోలేకపోతే ఎప్పటికీ విజయం రాదు నేను చాలాసార్లు చెప్తున్నాను చదువు అంటే నాకు చాలా ఇష్టం చదువుకునే రోజులో నాకు అన్నం లేదు నేను ఓపెన్ గా చెప్తున్నా చాలా రోజులు అన్నం ఏం అన్నం లేదు నాకు ఎన్నవండి లేదు ఎందుకన్నా చదవండి చాలా ఇష్టం చదవండి డిక్లర్ చేయండి నిజంగా మీకు చదివిస్తూ ఉంటే చదవండి లేకపోతే మానే నమ్మనని చెప్పండి నేను చదవను మెరకాయ బజ్జలు కొట్టి ఉంటానండి లేదా జోళ్ళు కొట్టుకోండి ఏ పని అయినా చేయండి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్ శ్రమ ఏవ జైతి రూపాయి రోడ్డు మీద రాసి ఉంటుంది ఏం చేసామన్నది కాదు ఎప్పుడు వచ్చే కాదు మళ్ళీ పిల్లలు దిగిందా ఏ పని చేసినా సరే మీరు టాప్ అయి కూర్చోవాలి ఏదో రెచ్చగొట్టినట్టుందా కాదు కదా కదా కాదు ఇట్ ఈజ్ పాసిబుల్ అండి మీ శ్రమను మీరు తెలుసుకునే ముందు ఒక్కసారి మీ బలహీనతలు తెలుసుకోండి మీ బలహీనత ఏంటో అది కొంచెం పక్కన పెట్టేయండి సరిపోతుంది చాలు ఇంకేం అక్కర్లేదు మీ బలాలు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్నాయి మీ తెలుసు కదా మీ బలహీనత ఏంటో ఫస్ట్ గుర్తించుకోండి అదే చాలా మంది బయట చెప్పడానికి ఎంతమంది మనకు ధైర్యం ఉందండి రోజు నేను మూడు అబద్దాలు చెప్తున్నానని ధైర్యంగా చెప్పడానికి ఎంత మందికి ధైర్యం ఉందండి నేను దొంగతనాలు చేశానని చెప్పడానికి ఎంత మందికి ధైర్యం ఉందండి నేను హైదరాబాద్ లో ఆటో తొక్కానని చెప్పుకోవడానికి నువ్వు చెప్పుకోగలిగితే నిజాన్ని నువ్వు నమ్మగలిగితే నిజాన్ని నువ్వు గ్రహించగలిగితే జీవితంలో విజయం నీదే అవునా కాదా రెడీ యువర్ గట్ ఫీలింగ్ రెడీ నావ్ యుంగ్ టెస్ట్ యువర్ ఓన్ వీక్నెసెస్ ఓకేనా దయచేసి పక్క వాళ్ళు తగలకుండా చూసుకోండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆన్సరింగ్స్ వాళ్ళు మాట్లాడేసి పెడతాం ఓ టెస్ట్ పెట్టి చాపేస్తాం ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండలేరు నువ్వు ఇది మీ ఫస్ట్ బలహీనత నోట్ దేశ్ ఐదు నిమిషాలు నోరు మూసుకుని పక్క వాడుతో మాట్లాడకుండా కూడా జీవించలేనంత దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను అని నీ గు నువ్వు రాసుకోవాల్సిన ఫస్ట్ నీ వీక్నెస్ పాయింట్ నోట్ చేసుకోండి Note this, this is a very important point. I use the usual prasantanga undagal gaya na leda. Choose kondi, meere choose kondi. Ante, yakkodonani pakkne udowod kawal matradang. Nedan, idha udowod matradang kawal. Nivye na matradang, badena matradang. No. No. First to winna kawasam silence, silence is required by listening. Listening is the great art in the life. Trapanchalo yavar vinnaro valandrupai kawasthar. చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ యూర్ థింగ్స్ టాకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అందుకే చెప్తాం స్పీచ్ ఈస్ సిల్వర్ అయితే సైలెన్స్ ఈజ్ గోల్డ్ ఈ యోగాలు ఈ పొద్దునే చేసే ఆసనాలు ఇవన్నీ ఏంటంటే సైలెంట్ గా ఉండు నీ అంతరాత్మను నువ్వు విను అంటే కదా సో అవి టెస్ట్లు కండక్ట్ చేసే టైం ఉండకపోవచ్చు ముందు టెస్ట్ చేద్దాం ఓ టెస్ట్ గ్యాప్ ఇస్తాను గ్యాప్ ఇచ్చాక మన మార్టికి గారు మాట్లాడతారు మళ్ళీ మిగతా వాళ్ళని కలుపుకుని రెండో టెస్ట్ చేద్దాము ఆ తర్వాత మన రవీంద్రనాథ్ గారు మాట్లాడతారు ఆ తర్వాత టైం ఉంటే మూడో టెస్ట్ చేద్దాం మిగతా రెండు టెస్టులకి టైం సరిపోకపోవచ్చేమో అట్లీస్ట్ మీకు కూడా తెలియాలి కదా రెండు టెస్టులు వెనక్కు పెట్టుకెళ్తాను వచ్చే నెల సరిగ్గా ఒంటి గంట యాభై ఐదుకి మీరు ఎక్కడ ఉంటారు ఇజ్ ఇట్ ఓకే అప్పుడు కండక్ట్ చేసుకుందాం ఓకేనా మీ అదృష్టం ఇచ్చేసి నేను పాజిటివ్ మీరుచ్చి పక్క వాళ్ళకి పంపించండి నేను చెప్పేదాకా ఎవరు క్వశ్చన్ పేపర్ చదవకండి కమాన్ ఫాస్ట్ అక్కడ అయిపోయి ముందుకు ఇవ్వండి ముందుకి ముందుకివ్వండి అయిపోయి అంతేనా సార్ ఇక్కడ ఇంకా ఇంకో ఉన్నాయి సార్ ఇంకా నంబర్ ఫస్ట్ సెట్ రాదు ఒక్క రో కంప్లీట్ చేయడాయినా సెకండ్ రో పెడండి పక్క ఇచ్చారా టెస్ట్ ఓకే స్టాప్స్టాప్ ఓకే మీరు అసలు లెక్కలో లేరు రెండు తర్వాత వచ్చిన వాళ్ళు లెక్కలోనే లేరు ఎందుకంటే నేను థర్టీ ఫైవ్ ఫార్మ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అంకా జనం ఉంటే జరాసలు తెప్పిద్దాం అనుకున్నా టూ వరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం సరిపోయి అందరూ ఫ్రంట్ అందరికి వచ్చా ఆల్ యూ వాటి రాలేదు ఏం చేస్తాం క్వశ్చన్ అది కాదు మద్ద ఎవరెవరికి నేను చెప్పందే క్వశ్చన్ పేపర్ చదవకండి ఎన్ని వచ్చాయి మీకు ముప్పై సార్ ముప్పై ఐదు వచ్చేసా సార్ ఇక్కడ ముప్పై ఎందుకు వెళ్ళారా ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉందా ఓకే రైట్ నావ్ రైట్ నావ్ అర్థమైంది కదా మీకు డోట్ లుక్ ఎట్ దేపర్ నేను చెప్పందే పేపర్ చదవకండి ఇప్పుడు కాగితాలకు ముందు పక్కన పెట్టేసేయండి దానికి ఎవరు చదవద్దా ఈ క్వశ్చన్ పేపర్లో ఈ క్షణాన్న మిమ్మల్ని దహిస్తున్నటువంటి సంఘటనలు ఏంటో ఐడెంటిఫై చేయబడతాయి ఆ సంఘటనను డైరెక్ట్ గా అడగకుండా ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేశాను నేను అది గట్టింగ్ నిన్ను బాధిస్తున్న సంఘటన ఏమిటి అన్నది ఇన్డైరెక్ట్ గా నువ్వు ఆన్సర్ చేయబోతున్నావు సో ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్ చేసుకుంటా రండి ఇట్ ఓకే ఏంటి పేపర్ చదివేటప్పుడు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు అనిపించిందే రాయండి మీకు రైట్ అనిపిస్తే ట్రూ రాయండి మీకు రాంగ్ అనిపిస్తే ఫాల్స్ రాయండి ఇజ్ ఇట్ ఓకే ఇజ్ ఇట్ ఓకే బట్ ఎవ్రీ క్వశ్చన్ ఇస్ టచ్ యువర్ పాస్ అండ్ ఆల్సో టేకింగ్ యూ టు యువర్ ఫ్యూచర్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చూసుకో ఇజ్ ఇట్ ఓకే అర్థమైందా దిస్ ఈజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ దీని లింక్ రెండో టెస్ట్ ఇస్తా ఈ క్వశ్చన్ కి యూజువల్ గా ఇచ్చే టైము మూడు నిమిషాలు మాత్రమే బట్ దిస్ బీయింగ్ యువర్ ఫస్ట్ టైం టెస్ట్ ఐఎమ్ గివింగ్ యూ సెవెన్ మినిట్స్ ఇజ్ ఇట్ ఓకే ఇంకా కావాలంటే త్రీ మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తాం బట్ ఈ క్వశ్చన్ మూడు నిమిషాల్లో ఆలోచించుకుని రాయాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ యూ కెన్ జాయిన్ ఫర్ ద సెకండ్ టెస్ట్ డోంట్ వరీ విల్ డూ ఇట్ మువాయి తీసారా ఉండవు అయితే ముప్పై చెప్తా అన్ని ముప్పై వచ్చా ము టెస్ట్ చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ అటాచ్మెంట్ టెస్ట్ ఇది మూడు నుంచి కానీ ఇది ఫార్టీ మినిట్స్ పడుతుంది దాని బాగా కంట్రాక్ట్ చేసేస్తా వాళ్ళకే ఇష్టం ఒక వెనక్ చూసి వాళ్ళకి ఇస్తాం మన స్టూడెంట్స్ ఒక పేపర్ అయిపోతా టైం శ్రీకాంత్కి చూద్దాం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రాసుకోండి రెండో టెస్ట్ కి మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా ఎవరు ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ సో యా టు గెట్ జెరాక్స్ మోర్ ఓకే మీ లోకెళ్ళి ఇంకో ఎక్స్ట్రా జెరాక్స్ తీసుకొచ్చా వెళ్ళి దా ఒక పేపర్ ఇస్తాను తొందర రా ఆయన వెనక మనందరం బుక్ అయిపోతాం ఉందా బాబు బండి ఉందా మీరెందుకు తలకాయలు పక్కన చూస్తున్నారు కావాలి వెనక్ తిప్పదు ఓన్లీ ఫ్రంట్ పేజ్ ఒక్కటే రాయమన్నా ఓన్లీ ఫ్రంట్ పేజ్ టూ ఆర్ ఫాల్సే రాయమన్నా మిమ్మల్ని ఇజ్ ఇట్ ఓకే కావాలనుకుంటే పేపర్స్ నాకు ఇవ్వాలి అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీ పేరు రాయండి దాని మీద మీ ఇష్టం మీ ఫోన్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ రాయండి దాని మీద నేను మీకు చెప్తాను డీటెయిల్ డాటా ఇస్తాను వద్దనుకుంటే మీ ఇష్టం మీ ఐడెంటిటీ తెలియకూడదు అనుకుంటే వెనకలేదు వెనక మాత్రం ఏం చేయకండి వెనక్కున్న పేజ్ ఇంకో టెస్టు సంబంధించింది చెప్తండి ఇది ఏం చేస్తాను అవన్నీ అందుకే ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ చెప్పండి లోపల టైం అయిపోయింది సెకండ్ డేషన్ కూడా అయిపోయినట్టుంది ఏడు ఆరు నిమిషాలు అయినట్టుంది ఇంకా పదిహేను సెకండ్స్ లో సెకండ్ టైం కూడా అయిపోతుంది అందరికి అయిపోయిందా ఇజ్ ఇట్ ఓకే Completed? Completed? Now Anybody still writing? Completed? Now For all true answers Me iru true and petty Thin and mock chesindhani Matramen, two mocks we ask kondi. ఎన్ని టీ పెట్టారో ప్రతికి రెండు మార్కులు ప్రతి ట్రూ క్వశ్చన్ కి రెండు మార్కులు నెంబర్ ఆఫ్ టీస్ ఎన్నో చూసుకోండి ట్రూ ఆన్సర్స్ ఎన్నో చూసుకోండి ఒక్కొక్క ట్రూ ఆన్సర్ కి రెండు మార్క్స్ చొప్పున మీ టోటల్ స్కోర్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎఫ్లెన్ని ఎఫ్ లెన్ వచ్చే చూసుకోండి ప్రతి ఎఫ్ కి కూడా ఒక మైనస్ టూ వేసుకోండి ఫాల్స్ అంటే మీకు ఇచ్చిన ట్రూ ఫాల్స్ లో నిజము అని మీరు రాసిన దానికి రెండు వేసుకోండి అబద్ధము అని మీరు పెట్టిన దానికి మైనస్ టూ వేసుకోండి ఇట్ ఓకే మీ వయసు ఇరవై ఐదు దాటు ఉంటే మైనస్ టూలోంచి ప్లస్ టూ కలుపుకోండి అంటే సున్నాలు చేసేయండి మీ వయసు ఇరవై ఐదు దాటు ఉంటే మైనస్ టూలన్నీ సున్నాలు అయిపోతాయి మీ వయసు ఇరవై ఐదు సంవత్సరాల కంటే సున్నాలు చేసేసుకోండి ప్లస్ టూలన్నీ చేసుకోండి మీ వయసు ఇరవై ఐదు ఎక్కువ ఉంటేనే తక్కువ ఉంటే ఏం చేయకండి ఇజ్ ఇట్ ఓకే అవును ఓకేనా రైట్ ఇప్పుడు మీ స్కోర్ టోటల్ చేసుకోండి మీరున్నారు మీ రిపోర్ట్ వేరే ఇస్తుంది అందు గురించి అంటే యూఆర్ నాట్ డేర్ ఫిజికల్ యూజువల్ గా క్వశ్చనర్స్ అన్ని కూడా ఒక బేస్ ఫీలింగ్ అంటే మీకు జరిగిన ఒక అనుభవం టచ్ చేసి ఉంటాయి కాబట్టి క్వశ్చన్ అర్థం కాలేదు అంటే యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీప్ ఆఫ్ ది సబ్జెక్ట్ పదం కాదు ఆ క్వశ్చన్ అర్థం అవ్వాలి ఆ సందర్భం అర్థం అవ్వాలి నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా అప్పుడు నువ్వు ఏం చేస్తావు నిన్న కాలు తగిలితే బాధపడ్డాను లేదా నిన్న కిటికీ తలుపు తగిలితే బాధపడ్డాను కాదు యాక్చువల్ గా నీ డీప్ బాధ సెన్స్ ఎప్పుడు హైయెస్ట్ బాధపడక వెళ్ళాలి దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ యువర్ మైండ్ ప్రజెంట్ సిస్టమ్ ఓకే రైట్ టోటల్ స్కోర్ వచ్చిందా ఎస్ స్కోర్ సెవెన్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సెవెన్ వచ్చిన వాళ్ళు ఎవరినో ఉన్నారా స్కోర్ సెవెన్ టోటల్ స్కోర్ సెవెన్ వచ్చిన వాళ్ళు ఎవరినో ఉన్నారా ఎని బడీ హావింగ్ సెవెన్ పక్కడితే ఎందుకు మాట్లాడతారయ్యా ఊసే గారిని లేసే గారిని జరిగొట్టినట్టు ఎప్పుడు చూడు పక్కాడు చొంబు పక్కాడు కంచం పక్కా గ్లాసులు ఈ దరిద్రం జీవితంలో ఏడు పెడుతుండే ఒకటి నాకు లేనందుకు రెండు నాకు పక్కా కొన్నందుకు నాకేడా నీకేడొచ్చిందా పక్క అడిగేడు నీకు ఎందుకు ఎవరికే నా ఏడు వచ్చిందంటే నీకు వచ్చిందా ముందు ఆరుకు వచ్చి మన కొంప తగలడిపోతుంటే బకెట్ నీళ్ళు ఎదుకో పక్క కొంప మిగిలిపోయింది అది మన బాధ కొంప పదే కరెంట్ పోయినాడే పక్క ఇంట్లో ఫీజు ఉందా లేదా సొంతం ఆ ఇంట్లో కరెంట్ ఉంది ఆ ఇంట్లో కరెంట్ ఉంటే నీ ఇంట్లో టీవీ పనిచేస్తుందా నీ ఫీజు బోర్డు చెక్ చేసుకో ఆల్వేస్ లుక్ ఇంట్ యువర్ లైఫ్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లుక్ ఇంట్ యువర్ లైఫ్ సెవెన్ అవర్ కన్నా వచ్చేయా హౌ మచ్ యూ గోట్ నైన్ మార్క్స్ ఓకే నౌ ఎనీ వన్ గోట్ సిక్స్ మార్క్స్ ఓకే ఎనీ వన్ గోట్ ఫైవ్ ఎత్తు చెయ్యి కూడా పొయ్యే కాలం ఎత్తాయితాయిట్ కాం కంపెనీలో వచ్చినాక పైకి ఎనిబడి గాట్ ఫోర్ ఎక్స్పెక్ట్ చేయతుంది పైకి నవ్వు ది అసెస్మెంట్స్ మీరు చేసుకోండి మీరు ఒకటి నుంచి మూడు మధ్య ఉన్నట్లయితే మీకు మీరు చాలా కంఫర్ట్ జోన్ లో బతికేస్తున్నారు చాలు ఈ జీవితం నా బతికితే నాకు చాలు నేను చాలా ఫుక్కడ ఆనందించేస్తున్నా ఇంక పెరగపోయినా పర్లేదు ఇలాగే చచ్చిపోదాం అని డిసిషన్ తీసేసుకున్నారు డిసిషన్ అయిపోయింది ఆల్రెడీ మీరు అభివృద్ధి చెందాలంటే ఈ రోజు ఉన్న మీ జీవితంలోంచి పూర్తి విరుద్ధంగా జీవించడం నేర్చుకోండి లేకపోతే ఇలాగే చచ్చిపోతారు Is it clear to you? You are living in very very, very comfortable zone. If you go and your name is one, you can't be a man, you can't be a man, you can't be a man, you can't be a man, you can't be a man, you can't be a man. Be careful between one and three. Score between four and six. You have to give me tension. You have to give me karma. సరకు ఒక్కొక్కడు ముప్పై కేజీలుంటే అరవై కేజీలు బరువు సమస్యలు మోసు తిరుగుతున్నారు ప్రపంచంలో ఉన్న సమస్యలు అనే జేబుల్లోనే ఉన్నాయి దయచేసి చొక్కాలు మార్చుకోండి బరువు దించుకోండి యువర్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ లెస్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ వెరీ ఫాస్ట్ ఇదే కంటిన్యూ అయితే మీకు జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అర్థమవుతుందా స్కోరింగ్ సార్ క్లియర్ అండ్ ద స్కోర్ బిట్వీన్ సెవెన్ ఇప్పుడు ఏదైతే ఆలోచన మీరు చేస్తున్నారో అది కరెక్ట్ కాదు ఫస్ట్ స్టేట్మెంట్ ఇమ్మీడియట్ ఆలోచన మార్చుకోండి జీవితంలో జీవిస్తున్న విధానం మాత్రం మార్చుకోకండి అర్థమైందా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఆలోచన మార్చుకోండి జీవితం మాత్రం మార్చుకోకండి ద వే యువర్ లివింగ్ ఇస్ పర్ఫెక్ట్ బట్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ లివింగ్ ఈజ్ రాంగ్ చేత మార్చుకోమన్నాను కొద్దిమంది జీవితం మార్చుకోవద్దని చెప్పాను ఇది ఇట్ రియటి డిపెండింగ్ అపాన్ ద స్కోర్ ఇది అవుటర్ లైన్ రిజల్ట్ అందరికి స్కోర్ రిజల్ట్ వచ్చిందా వచ్చిందా వచ్చిందా తలకాయ లోపరేంటి నోరులో నోరిపి చెప్పరటి ఇంకా బయట రాలేదా షాక్లో నీ స్కోర్ ఎంత తొమ్మిదా ట్వెల్వ ఇందాక అడిగితే చేయట్లేదు ప్లస్ సెవెన్ ఎవరన్నా ఉన్నారా అని అడిగాను కదా నువ్వేమనుకున్నావా నేను అడిగింది అర్థంగా నువ్వు అనుకుందాం నువ్వు 9. Anything above 7, they are living in a segmented life and they, they are almost on the crash-landing side of the life. They cannot take things past to. They can't take anything wrong with them. They can't take anything wrong with them. They can't take anything wrong with them. అగైన్ నేను మీ ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని డిస్కస్ చేయాలి ఒక్కొక్క క్వశ్చన్ కి మళ్ళీ మార్కింగ్ చేయాలి అప్పుడు మీ కరెక్ట్ క్లారిటీ ఇస్తాను ఇజ్ ఇట్ ఓకే బట్ ఒక్కొక్క క్వశ్చన్ క్లారిటీ మీకు ఇంకో టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ టెస్ట్ దీని లింక్డ్ కాబట్టి పెన్ కాల్ పేజ్ లో తీశాను కానీ దానికి ఇంకో పేజ్ నా దగ్గర ఉంది జీరో వాట్ ఈస్ యువర్ ఏజ్ ఎయిటీన్ బిల్ ఎవరికి జీరో స్కోర్ రావాలి ఇజ్ ఇట్ ఓకే క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమైనవే కదా మీ బలహీనతల మీదే ఉన్నాయి కదా అర్థమైనవి క్వశ్చన్స్ ఏది టూ ఫాల్స్ పెట్టారో ఏది మీరు టూ అనుకుంటున్నారో ఏది ఫాల్స్ ఏది ఫాల్స్ అనుకుంటున్నారో ఏది ట్రూఓ మీకు అర్థమైందా వాట్ యుర్ సీయింగ్ వాట్ ఆర్ యు థింకింగ్ ఈజ్ ఎ కాంట్రవర్సీ మనం బోతద్ద చూస్తున్నాం మాగ్నిఫైయింగ్ సిస్టమ్ లో చూస్తున్నాము అసలేంటో ఇప్పుడు మీకు అర్థమైందా ఇస్ క్లియర్ దీనికి బేస్ ఏంటంటే బెనెట్ కామర్ టెస్ట్ అని చెప్పి సైకాలజీలో బీకేటీ అంటాం బీకేటి టెస్ట్ చేసే ముందు ఈ టెస్ట్ చేస్తాం బీకేటి అనేది ఈ రోజుకి ప్రపంచం మొత్తం మీద ఆచరిస్తున్న అతి పురాతనమైన ప్రాచీనమైన స్టాండర్డైజ్డ్ టెస్ట్ బీకేటీ టెస్ట్ అని మీరు గూగుల్లో కొడితే వస్తుంది బీకేటి టెస్ట్ అంటది అది రాసిన పేరు బెనట్ కామన్ అతని పేరు మీద ఆ టెస్ట్ రన్ అవుతుంది అయితే ఆ టెస్ట్ లో మేము అడిగే పదహారు క్వశ్చన్స్ ఉంటాయి యాక్చువల్గా ముప్పై రెండు క్వశ్చన్స్ అవి మేము పదహారు కింద కుదించి మీకు ఇస్తాము అందులో షీట్ రెండులో మీకు ఆరు ఇచ్చాను ఇంకా అసలు క్వశ్చన్ నా దగ్గర ఉంది ఆ క్వశ్చన్ దీని తర్వాత చేస్తారు మీరు ఇజ్ ఇట్ ఓకే బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దెస్ట్ నౌ రైట్ నౌ టు యూ ఐ గివ్ ఇన్ ది నెక్స్ట్ మంత్ ఇది ఇట్ ఓకే ఈ పేపర్స్ మీరు పట్టుకెళ్ళినా సరే లేదా మీరు లాగే తెచ్చినా సరే నాకు ఇచ్చినా సరే చాయిస్ ఎందుకంటే మీ క్వశ్చన్ ఇయర్ రెండో పేజ్ నా దగ్గర ఉంది ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అనదర్ టెస్ట్ పర్ది న్యూ కామర్స్ మీ దగ్గర ఉన్న పేజ్కి ఈ బీకే ఈ టెస్ట్ పేపర్ వన్ అండ్ టూ నా దగ్గర ఉంది ఇది మీలో ఉన్నటువంటి డిప్రెషన్ లెవెల్స్ తెలియజేస్తుంది ఈ రోజు జీవితం మీద మీకున్న డిప్రెషన్ లెవెల్ ఎంత ఉంది అంటే డిప్రెషన్ అంటే జీవితం మీద మీకున్నటువంటి అవహేళన పద్దతి అంటే మిమ్మల్ని మీరు అసహించుకుంటున్నటువంటి పద్దతి లేదా మీలో మీకు నచ్చని లక్షణాల పద్దతి గురించి ఆలోచించే టెస్ట్ ఇది బీకేటి టెస్ట్ ఈ టెస్ట్ లో పదహారు క్వశ్చన్స్ ఉంటాయి పన్నెండు నా దగ్గరే పెట్టా మీకు బ్యాక్ పేజ్ ఇచ్చినవి మీ దగ్గర ఉన్నాయి అంటే ఈ పేజ్ ఇస్తే ఈ టెస్ట్ కూడా కండక్ట్ చేయొచ్చు బట్ దిస్ టెస్ట్ విల్ టేక్ మినిమం థర్టీ మినిట్స్ అందువల్ల ఈ టెస్ట్ మనం నెక్స్ట్ మంత్ కండక్ట్ చేసుకుందాం ఓకేనా ఈ టెస్ట్ కూడా ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు మీ పాజిటివ్ స్కోర్ కలుపుకుంటే కరెక్ట్ పొజిషన్ మీకు కొంచెం బాగా అర్థం అవుతుంది బిఫోర్ దాట్ ఐ వాంట్ కండక్ట్ ఆడియో టెస్ట్ జనరల్ గా మీకు పక్క వాళ్ళకి ఉన్న సంబంధాలు ఎదురు అర్థం కాకపోవడం ఒకరితో వాళ్ళు మాట్లాడుకోలేకపోవడం జనం మన అసహించుకోవడం ఎందుకు జరుగుతుంది అన్నది ఆడియో విజువల్ టెస్ట్ అని ఉంటుంది ఆ టెస్ట్ ఇప్పుడు మీకు నేను రెండో టెస్ట్ గా కండక్ట్ చేస్తున్నా ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ దీనికి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి స్పీచ్ పెట్టుకుందామా టెస్ట్ కండక్ట్ చేసుకుందామా మార్గ స్పీచ్ పెట్టుకుని తర్వాత టెస్ట్ కండక్ట్ చేసుకుందామా రెండో టెస్ట్ ఆడియో విజువల్ టెస్ట్ దీంతోనే చేయాలా ఫైన్ ఇప్పుడు ఈ పేపర్లో ఏం చేస్తారు నాకు ఇస్తారా మీ పేరు రాసివ్వండి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ఇవ్వడానికి నాకు తెలియదు కదా మీరు ఇచ్చే క్వశ్చన్స్ అసలు చదివే చద మీకు ఇచ్చేస్తానమ్మా నాకు అక్కలేదు రాశారు రాశారు చెప్పాను మీరు పేరు రాస్తే నెక్స్ట్ మంత్ మీకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది మీద పెట్టుకుంటారా ఇస్తారా పెట్టుకుంటారా పేపర్ ఇస్తారా పెట్టుకుంటారా మీరే పెట్టుకుంటారా సో మీకు నాకన్నాకంటే మీద మీకు నమ్మకం ఎక్కువ మీరే ఉంచుకుంటారా సార్ ఇస్తారా మీరు అరతట్టకూడదు ఇలాగే దేవాలి పేపర్ ఎవరైతే పేపర్ ఇంటికి పట్టుకెళ్తున్నారో వాళ్ళు పేపర్ మార్చడటానికి లేదు ఇలాగే దేవాలి మీరు మీరు పట్టుకెళ్తారా ఆలోచిస్తారా డిస్కస్ చేస్తారా పేపర్ ఇచ్చేసా కానీ డిస్కస్ చేయచ్చు ఇంకా ఎని బడియా tight good now boys aap paper sunaai sir me dikha andhi aa paan mar dikhan gar right now the second test is relating to your relations మీరు మీ పక్క వాళ్ళు మీ కుటుంబ సభ్యులు సంఘంతో మీకు ఎలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్న దానికి ముందు మీరేంటో మీరు తెలుసుకోబోయే టెస్ట్ ఈ టెస్ట్ లో ముందు మీరేంటో మీకు తెలుస్తుంది ఇజ్ ఇట్ ఓకే అయితే టెస్ట్ కండక్ట్ చేసే ముందు మార్టికిన్ గారు మాట్లాడతారు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అంట ఆయన మాట్లాడిన తర్వాత ఈ లోపల మన క్వశ్చన్ పేపర్స్ వస్తాయి రెండో టెస్ట్ కండక్ట్ చేసుకుందాం టెస్ట్ కి ముందుకు రండి వెనకెనక్కి పోకండి ఏంటో ఎవడో వస్తాడో నా నెత్తి ముందు ఎక్కాలి నేను ఎందుకు పనికిరాను మీకు మీరే డిక్లర్ చేసుకుంటారు ఎప్పుడు వై ఫస్ట్ జీట్ కోసం మాట్లాడకూడదు కుర్చీ ఖాళీగా ఉంటే నీకు మాట్లాడటం ఎందుకు ఫ్యాన్ కావాలి లైట్ కావాలి పుట్టుకుతో అమ్మకడుపులోంచి ఫ్యాన్ ఎట్టుకు తిరుపతి బ్రహ్మోత్సవాలు కల్లా రూమ్ దొరకపోతే గుడి బయటపడుకుంది ఏమని చూస్తావా రూమ్ లేదని ఇంటికి వచ్చేస్తావా మీలా ఎంతమంది మొదటి రోజు పోకిరి సినిమాకి ఫోన్ ఫ్యాన్ ఆపేసిందో లేట్ బయటకు వచ్చాడు చెప్పండి థియేటర్లో తెలుసా గొప్ప జోకి తెరసాలు తెలుసా సినిమా టూకి స్టార్ట్ అవుతుంది టూ దాకా ఫ్యాన్లు వేసి ఉంచుతారు టూ ఫార్టీ ఆపేస్తారు అలా తెలుసు త్రీ థర్టీకి ఎలాగో బయటికి లేస్తాడు చొక్క తెడిసిపోయినా మళ్ళీ సరిగ్గా నాలుగున్నర కాస్త సినిమా అయిపోయే ముందు అతను మనం మాత్రం అలాగే ఎక్కడ మిస్ అయిపోతామో ఎలా కారిపోతాం సినిమాలో మూడు గంటలు కూర్చుంటారు లైట్లు ఫ్యాన్లు లేని ఒక మంచి మా సమావేశంలో కూర్చోవడానికి ఫ్యాన్ కింద పోయి కూర్చుంటారు అంట తెచ్చుకోండి రేపటి నుంచి మీరు ఒక్కొక్కడు ఓ చేతిలో మీ ఇన్వర్టర్ ఓ చేతిలో మీ ఫ్యాన్ కూడా తెచ్చుకోండి కరెంట్ పోయినా మీ ఇన్వర్టర్తో మీ ఫ్యాన్ పై చిన్న ఫ్యాన్ తెచ్చుకోండి దానికి ఇన్వర్టర్ కూడా తెచ్చుకోండి దాని ప్లగ్ ఎత్తుకోండి మీ పక్కన ఎత్తుకోండి మీ ఫ్యాన్ మీకు పనిచేస్తా ఉంటుంది మాకు అర్థం లేదు కాదు చెప్పై క్లోజ్ చేసేస్తాను ఇప్పుడే చెప్పడం ఎందుకు బైక్ క్లోజ్ చేస్తున్న విషయం బైక్ క్లోజ్ చేస్తున్న విషయం ఇప్పుడు ఎందుకు చెప్పండి